ప్రార్థనలో కూడి ఉండం ప్రభా మా మధ్యలో మీరు దిగండి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను సరిచేయండి ప్రభా మీ నామంకే యుగ మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామమ్మను ప్రార్థన చేసినాం తండ్రి ఆమె स्तुति महिमा चलो स्तुति की पात्र कृपन ती अर्पेद राजुलाजुनू स्तुति महिमा चलो स्तुति की पात्र कृपलन कृपयू तची अर्पचेद రాజుల రాజునకు పాప చింతలు పారాదులీ ప్రీతితో మము బ్రోచితివీ పాప చింతలు పారాదులీ ప్రీతితో మము బ్రోచితివీ ఖ్యాతి వీలు ని కృపతలచీ నీతిగా స్థుతి చేయుదము తి వీరుని కృప తలచి నీతిగా స్థుతి చేయుదము స్థుతి మహిమ చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు కృంగిపోయిన ఆత్మలను లేవన తిథి విని కృపచే కృంగిపోయిన ఆత్మలను లేవనె తిథి విని కృపచే నీదు జీవము మా కొసగే ఏసుని స్థుతి నీదు జీవము మా కొసగే స్తి మహిమా చెల్లించెదము స్తికి పాత్రునకు కృపలను తలచి అర్పించెదము రాజుల రాజునకు స్తి మహిమా చెల్లించెదము స్థుతికి పాత్రునకు కృపలను తలచి అర్పించేదము రాజుల రాజునకు రాజుల రాజునకు రాజుల రాజునకు అల్లియర్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభవందనములు మన ప్రభు అయిన యేసు కృపా సమాధానము ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళందరికీ సదాకాలం తోడై ఉండను గాక ఈ వాక్యాన్ని ప్రకటిస్తుంది కేవలం మనము దేవునికి ఏమన్నా విధేయత కలిగి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలా ఆయన రాకడ గడియల్లో మనం ఉంటున్నాం ఎట్లా ఈ లోకంలో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి మనలో ఏ బలహీనత ఉందో అవన్నీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది ఎట్లా కఠినమైనా ఏదైనా కానీ మనం సరి చేసుకోవాలా జాగ్రత్త పాడాలా అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి లేదంటే కొంతమంది మీద మనసులో దేశం పెట్టుకొని వాక్యాన్ని ఎప్పుడూ ప్రకటించండి ఎందుకంటే అట్లా ప్రకటిస్తే కఠినమైన తీర్పు ఉంటుంది ఎందుకంటే మన ప్రభుయే చెప్పిండు బోధకులైన ఎందుకంటే ఇది ఏదైనా ఆయన మహిమకే వెళ్ళాలా ఆయన యొక్క విధానం ఆయన స్వరం వెళ్ళాలా కాబట్టి ఎవరిలో మీద ద్వేషంతో ఈ వాక్యాన్ని ప్రకటించట్లేదు కాబట్టి చెవి గల వాళ్ళు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక పరిశుద్ధుడా మహోన్నతుడా ఏ సనికి వందనాలు ప్రభానికిలు స్తోత్రములు తండ్రి ఇదిగో వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నీ స్వరందారా నువ్వు మాతో మాట్లాడమని ఎట్లా ప్రభానైనా ఈ కడవరి గడియలు భయంకరంగా ఉన్నాయి ప్రభా తండ్రి చాలా వింత వింత ఆశ్చర్యకరమైన సంగతులు అవన్నీ మా ఎదుట కనిపిస్తున్నాయి ప్రభా అంటే మేము ఎలా మీరు సిద్ధపడే సూచనలు అన్ని జరుగుతున్నాయి కాబట్టి మేము బహు జాగ్రత్త కలిగి ఉండాలా ఎక్కడ నాయనా మాలో నాయనా మచ్చా కానీ నిందగాని ఉండడానికి వీల్లేదు ఎక్కడ ప్రభ నా తండ్రి ఏటి విషయంలో చిక్కుపోవడానికి వీల్లేదు కేవలం నీ స్వరమే నీ వాక్యమే ప్రభ మనుషుల జీవితాలను మార్చగలదు పరిశుద్ధంగా చేయగలదు ప్రభ కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా నీ స్వరం ద్వారా ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు పరిశుద్ధ నామం పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ ఇప్పుడు మన వాక్యంలో నా వాయిస్ వినిపిస్తుందా అన్న మనం వాక్యంలోకి వెళ్దాము రెండో యుహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఏడో వచనము రెండో యుహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఏముందంటే ఏసుక్రీస్తు శరీర దారి అయి ఎప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు ఎనిమిదో వచనం చూస్తే అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనిడి చూడండి ఏసు క్రీస్తు శరీరదారి అయి అంటే వీళ్ళు ఒప్పుకోరు మన ప్రభు ఒక కన్యక గర్భవతి ధరి పరిశుద్ధాత్మ ద్వారా ఆ కన్యక గర్భవతి అయి ధరించి కనింది చూడండి ఆమె కన్న కుమారుడే లోకంలో మన ప్రభువే కాబట్టి ఆయన శారీరకంగా ఈ లోకానికి వచ్చిండు ఎందుకంటే ఆయన రక్తంలోనే మనకు విమోచన చూడండి మన అపరాధములకు క్షమాపణ ఆయన రక్తంలోనే కాబట్టి ఆయన అనేక శ్రమలు సహించండు శిలువ భారాన్ని కూడా మోసండు నిందలు భరించండు చూడండి ఆయన ఆయన సత్యం ప్రకటిస్తుంటే ఆయన నమ్మిన బిడ్డలు చూడండి ఆ పరిసైలు సర్దుకాయలు అందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళంతా ధర్మశాస్త్రాన్ని కానీ వాళ్ళు గ్రుడ్డివారిగా అయిపోయి చూడండి అడుగడుగున ఆటంకాల్లాగా ఆయనకి అడ్డుపడుతుంటారు కానీ ఎవరైతే ఆయన పాపములు ఎట్లా మనం పరిశుద్ధమయ్యమంటే ఆయన శరీరక దారిగా వచ్చి ఆయన రక్తములో మనకి విమోచన వచ్చింది ఆయన మరణంలో మన పాపములకు క్షమాపణ వచ్చింది అని ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ఎవరంట అలాంటి ఒప్పుకోని వంచకులు అనేకులు ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకులు విస్తారమైన జనులు ఎంతోమంది లోకంలోకి బయలుదేరి ఉన్నారు కాబట్టి మనం ఉంటున్న గడిలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఈ సంవత్సరాల ప్రభు చెప్పినప్పటి నుంచి వాళ్ళు బయలుదేరి ఉన్నారు కాబట్టే ఈ దినం మనం చూస్తున్న మనుషులంతా భ్రష్టత్వంలో ఉండిపోయినారు మనుషులంతా పాపంతో విచ్చలవిడిగా జీవిస్తున్నారు వాళ్ళకు తగిన బోధకులను ఏర్పరచుకొని చూడండి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఆయన సత్యాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు ప్రభును కూడా విసర్జించరు ఎందుకు ప్రభుని విసర్జించంటే ఆయన మన పాపములకు మన అపరాధములకు కూడా ఆయన క్షమించండు ఆయనని ఒప్పుకొనలేదు ఎందుకు మోసపరిచే దెయ్యాలివి కాబట్టి అనేకులు లోకంలోకి బయలుదేరి ఉన్నారు అట్టి వంచకుడును క్రీస్తు విరోధి చూడండి ఆయన సత్యం వినకుండా ఆయన శరీరదారిగా ఈ లోకంలో జన్మించిండు అని వీళ్ళు ఒప్పుకోలేరు చూడండి వాళ్ళు ఒప్పుకోక మోసపోయి వాళ్ళు చూడండి మోసపోయి ఈ దినం ఎంతో మందిని మోసపరుస్తున్నారు ఆయన సత్యాన్ని తప్పించి కల్పనా మాటలు చెబుతూ చూడండి వాళ్ళు ఎట్లా ఎంతమందిని ఏర్పరిచిన వారిని సైతము మోసపరుస్తుండ్రు కాబట్టి మన ప్రభు మనకేం జ్ఞాపం చేస్తుందంటే అలాంటి వంచకులు ఉన్నారు మన ఎదుట వాళ్ళను కనిపెట్టాలా ఎట్ల ఎట్లా కనిపెట్టాలి ఆయన చెప్పిండు ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించమన్నాడు నువ్వు పరీక్షించుకోవాలా కాబట్టి వాళ్ళే క్రీస్తు విరోధి అయి ఎందుకంటే వీళ్ళకి సత్యము చెబితే వీళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళ చెవులు దురద చెవులు కలిగిపోయినాయినాయి వాళ్ళు ఎట్లా అయిపోయినారంటే లోకానుసారంగా లోకానుసారంగా మాటలతో లోక సంబంధమైన బోధలతో లోక సంబంధమైన కట్టుబాట్లతో చూడండి మనుషులు ఏర్పరచుకున్న నిబంధనలు ప్రభువు ఏర్పరిచిన నిబంధన కాదు వీళ్ళు ఏర్పరచుకున్న నిబంధనలతో ప్రభువుని కూడా వీళ్ళు ఒప్పుకోక విడిచిపెట్టిన వంచకులు ఉన్నారు వీళ్ళ పని మోసపరచడం కాబట్టి ఇక్కడ మనకేం చెప్తుందంటే రెండో వ్యూహం రాసిన పత్రిక ఒకటో ఒకటో అద్యాం ఎనిమిది మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కాబట్టి మన కార్యములు ఆయన నెరవేర్చిన కార్యములు అన్నీ మనకు తెలుసు ఆయన సత్యము వీళ్ళు చెరుపుతారు వీళ్ళ పని ఆయన వాక్యంలో స్థిరపడిన వాళ్ళు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన నీతిని ప్రకటించే వాళ్ళ ఆత్మీయులను చేస్తారు వీళ్ళు చెరుపుతారు అంటే మోసా ఈ వంచకులు కాబట్టి నీ ఆత్మీయతను పోగొడతారు నేను సత్యం లేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ దినము ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళంతా ఈరోజు ఆత్మలు ఆర్పుకున్నారంటే చూడండి ఎట్లా ఈ వంచకులు చేతుల్లో చెక్కబడినారు ఎట్లా ఈ భిన్నమైన బోధకు అట్రాక్ట్ అయ్యి మోసపోయినారో కాబట్టి సచ్చిపోయిన జీవం లేని చెట్టుల్లాగా శవాల్లాగా అయిపోయిండ్రు ఆత్మీయంగా వాళ్ళు ఎందుకంటే వాటిలో జీవం లేదు ఎందుకంటే జీవం దేవుణ్ణి విడిచిపెట్టి వంచకుల చేతిలో చిక్కినారు వీళ్ళు కాబట్టి వాళ్ళలో జీవం లేదు వాళ్ళలో శక్తి లేదు వాళ్ళలో బలం లేదు చూడండి మన ప్రభు ఏం చెప్తుండో కాబట్టి మీరు మాత్రము జాగ్రత్తగా చూచుకొనుడి ఎప్పటి వరకు ఆయన రాకడా ఆయన ఎదుటను నిలబడే వరకు ఈ దినం కాదు రేపటి దినం కాదు ఇంకా రెండు సంవత్సరాలు కాదు మన ప్రభు ఆయన రాకడా ఆయన ఎదుట నువ్వు నిలబడి ఆయన నీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆయన తీర్పు నీకు తీర్చే వరకు నీ కాలం ముగించే వరకు నువ్వేం చేయాలా జాగ్రత్త కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలా ఇలాంటి వంచకులు బయలుదేరి ఉన్నారు ఈ లోకం మీదకి మోసపుచ్చే ఆత్మలు ఇవి దయ్యాల బోధ ఇది మనుషుల బోధ ఇది మనుషులు ఏర్పరచుకున్న విధానాలు చూడండి ఈ దినం ఎంతో మంది క్రైస్తవులు ఎందుకు దేవునిలో అభివృద్ధి పొందలేక చూడండి ఆ చర్చీలు వీళ్ళంతా అభివృద్ధి చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఆత్మీయంగా చూడండి చచ్చిపోయిన శవం లాగా అయిపోయినారు ఎందుకంటే జీవం గల దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు ఎట్లా బ్రతుకుతావు నీలో జీవమే లేదు కదా శరీరకంగా నువ్వు కనిపిస్తున్నావు కానీ ఆత్మీయంగా నీకు జీవం ఎక్కడుంది జీవం ఆయన దగ్గర ఉంటే ఆయనని విడిచిపెడితే నువ్వు జీవం ఎట్లా అవుతావు కాబట్టి చూడండి ఎంతో మంది ఈ దినము ఒకప్పుడు వెలిగింపబడి ఒకప్పుడు పౌరుషం కలిగి రోషం కలిగి సువార్తని ప్రకటించిన వాళ్ళు పడిపోయినారు చూడండి ఈ దినం అలాంటి గడియల్లో మనం ఉంటున్నాం అలాంటి వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం చూడండి మన ప్రభు ఏం చెప్పిండో చూడండి మత్తసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చినము ఏసు వారితో ఇట్లా నేను ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి చూడండి ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి ఎందుకు మన ప్రభు ఆయన చెప్పిండంటే ఇలాంటి తోడేళ్ళు వస్తాయి లోకం మీదకి ఆయనకి వ్యతిరేకమైన శక్తులు లోకం మీదకి వస్తాయి వంచకులు వాళ్ళు మోసగాళ్ళు చూడండి అలాంటి వాళ్ళు బయలుదేరి వస్తారు కాబట్టి నా మాటలు హృదయంలో భద్రపరచుకో జాగ్రత్త ప్రభు చెప్తున్నాడు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిను చూచుకొనుడి అంటున్నాడు అంటే ఆయన చెప్పిపోయిండు మనకి నేను మళ్ళీ తిరిగి మీ యొద్దకు వస్తాను అప్పటి వరకు మీరు నా మాటలు జాగ్రత్తగా మీ హృదయంలో భద్రపరుచుకోండి మీరు జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే అనేకులైన వంచకలు మోసగాళ్ళు నా విరోధులు ఈ లోకం మీదకి వస్తారు వాళ్ళంతా సర్ప సంతానము వాళ్ళు లోకం మీదకి వస్తున్నారు కాబట్టి నా మాటలు విని నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు నా ఆత్మను నా సహాయం తీసుకుంటే పౌలకి ఎట్లా అయితే ఆ దయ్యాలు బోధ ఆయనకి తేటగా కళ్ళకు కనబడిందో నీకు కూడా కనపడతది ఎందుకంటే పౌలు కళ్ళకి స్వస్థత ఇచ్చింది మన ప్రభువే ఈ దినం నీకు కనిపించట్లేదంటే నీకు స్వస్థత లేదన్నట్టు నీకు గుడ్డితనంతో ఉన్నావు కానీ స్వస్థత ఇచ్చేది ఆయననే కాబట్టి నువ్వు అడగాల ఈ దినము ప్రభుని నా ఆత్మీయ నేత్రాలకు స్వస్థత ఇవ్వా ప్రభు అని నువ్వు స్వస్థత పొందితేనే నువ్వు ఇవన్నీ చూడగలవు ఈ అక్రమము ఈ మోసము ఈ దయ్యాల బోధన ఇవన్నీ నీ కళ్ళకి అప్పుడు తేటగా కనిపిస్తాయి నువ్వు లోకానుసారంగా లోకంలో ఉన్న కళ్ళతో చూస్తే నీకు ఏది కనిపించదు అంతా నీకు మంచిగానే ఉంటది చూడండి నీకు ప్రతిది ఏమి గానట్టే కనిపిస్తుంది ఆయన కళ్ళతో చూస్తే పాపము ఎంత భయంకరంగా విస్తరించింది మనుషులు ఎంత స్వార్థంతో ధనాపేక్షతో దురాశతో ఎంత అక్రమంగా నడుచుకుంటున్నారు సత్యం లేదా ఎట్లా వాళ్ళు హృదయాల్లో దయ్యాలు ఉన్నాయి ఏ శక్తులు ఉన్నాయో ఇవన్నీ నీ కళ్ళకి కనపడతాయి పౌలకు కనపడ్డాయి ఎందుకంటే ప్రభుయే పౌలు కళ్ళని స్వస్థపరిచిండు కదా అప్పుడుదాకా ఆయన కూడా విరోధియే ప్రభుకి ఎప్పుడైతే ఆయన నేత్రములకు స్వస్థత కలిగిందో అప్పుడు చూడగలిగిండు మొత్తం ఈ దినం నువ్వు కూడా చూడాలా పౌలుకు కలిగిన స్వస్థత నీ కళ్ళకు కూడా కలగాల ఇంకా నీ కలగలగపోతే ఊరొచ్చినట్టు పడుతుంది ఉపద్రవం చూడు నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఇంకా నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే నువ్వు ఇంకా మారకపోతే నీలో మారు మనసు కలగకపోతే ఆ దినము ఆ గడియ నీ మీద ఊరొచ్చినట్టు పడుతుంది ఆయన ఉగ్రత కాబట్టి ఆ ఉగ్రత ఆ గడియ రాక మనము వాక్యం ద్వారా మన జీవితాలను సరి చేసుకోవాలా మన ఆత్మీయ నేత్రాలకు స్వస్థత తెచ్చుకోవాలా నీ హృదయానికి స్వస్థత కలగల నీకున్న అంతరంగ పురుషుని నువ్వు బలపరుచుకోవాలా ఇట్లా ఉంటేనే నువ్వు ఆయన దినము ఆయన గడియ ఆయన ఎదుట నిలబడే వరకు నువ్వు స్థిరంగా ఉండగలవు లేదంటే ఈ మధ్యలో ఎక్కడో ఎక్కడో గాల్లో కొట్టుకుపోతావు ఎందుకంటే నీకు స్వస్థత లేకపోతే ఎవరెవరి చేతుల్లో మోసగాళ్ళ చేతుల్లో నువ్వు చిక్కుకోపో చిక్కుని పోతావు చూడండి మతైసు వార్తలు ఇరవై నాలుగో అధ్యయం వచనంలో అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచదురు ఇది నేను ఆల్రెడీ చెప్పిన ఈ ప్రవచనం కాబట్టి వాళ్ళు గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తారు మహత్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వంచకులు వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు నిన్ను నమ్మించడానికి నీ ఎదుట గొర్రె చర్మమే చూడండి నేను ప్రభు నామే అని చెప్తారు ప్రభు వేషం ధరించుకున్నామనే చెప్తారు కానీ తోడేలు వాళ్ళు క్రూరమైన పక్షులు వాళ్ళు క్రూరంగా ఉంటది చూడండి ఎందుకు క్రూరంగా ఉంటుందంటే నిన్ను చెరిపి వేస్తారు వాళ్ళు నీ పవిత్రతను నీ పరిశుద్ధతను నిన్ను అపవిత్రుడిగా నిన్ను దిగజారుస్తారు కాబట్టే కదా ఈ రోజు ఎంతో వెలిగింపబడిన వాళ్ళంతా ఈ రోజు ఎట్లా జీవిస్తున్నారంటే ఈ వంచకుల చేతుల్లో చెక్కబడినారు కాబట్టి ఈ క్రూరులు ఈ తోడేలకు చిక్కినారు కాబట్టే వాళ్ళ మీద లక్ష్యం ఉంచినారు కాబట్టే వాళ్ళ బోధన నమ్మినారు కాబట్టే చూడండి ఆయనను ఏర్పరచుకున్న ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు కూడా మోసపోయినరు ఆ మోసపోయి అనేకులకి ఆ మోసాన్ని చూడండి అనేకులను మోసం అందుకే బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుంది నువ్వు సత్యం ప్రకటించకపోతే నువ్వు మోసపోయొచ్చి నువ్వు అందరినీ మోసం చేస్తే నీకు నాకు మనకి భయంకరమైన తీర్పు అది నిన్ను నన్ను ఆయన అగ్ని గంధకంలో పడవేస్తాడు అపవాదిని పడవేసేది ఆ గంధకంలోనే నిన్ను నన్ను మనల్ని కూడా అక్కడే పడేస్తాడు ఎందుకంటే నీ వల్ల అనేకులు మోసపోయినారు కాబట్టి కాబట్టి చూడండి ఇల్లు మహత్కార్యములు గొప్ప కార్యాలు చేసి నీ ఎదుట దేవుని నామే చెప్తారు యేసుక్రీస్తు నామే వాడతారు నీ ఎదుటనే ఉంటారు నీతోనే మంచిగా తింటారు నీతోనే మంచిగా ఉంటారు కానీ వాళ్ళ హృదయాల్లో నీ పట్ల ద్వేషమే ఉంటది ఎందుకంటే అవి తోడేళ్ళు కదా అది గొర్రె గొర్రెలాగానే ఉంటుంది కానీ దాని రూపం వేరు కదా చూడడానికి మేడి పండే అది ఇప్పితే పురుగులు ఉంటాయి నీ చూడడానికి మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ లోపలంతా విషం ఉంటుంది సర్పాలు వాళ్ళ నాలుకల్లో సర్పము విషం ఉంటుంది చూడండి అవి నిన్నేం చేస్తాయి కాటేస్తాయి కాబట్టి మన ప్రభువు చెప్పిండు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలా వంచకులు ఉన్నారు మన ఎదుట ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు ఎందుకు మోసపరచడానికి వాళ్ళంతా దేవునికి విరోధులు ఎందుకంటే ఆయన వాక్యమే విడిచిపెట్టి సత్యమని పక్కకు మళ్లించే వాళ్ళు వీళ్ళు ఆయన విధానాల నుంచి తారుమారు కాబట్టి అలాంటి కాలంలో అలాంటి గడియలో మనం ఉంటున్నాము కాబట్టి మన ప్రభువే చెప్పిండు మీరు జాగ్రత్తగా ఉండమని కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా లేదా నువ్వు నేను మనం మన మన ఎట్లా ఉంది మనం ఆత్మీయంగా మన నేత్రాలు ప్రభు ఇచ్చిన నేత్రములను కలిగి ఉన్నావా లేదంటే ఈ లోకంలో జన్మించినట్టు శరీరకమైన నేత్రాలు కలిగి ఉన్నావా నువ్వు శరీరమైన నేత్రాలు కలిగి ఉంటే ఇవి నువ్వు ఎప్పటికీ చూడలేవు నువ్వు మరణించేదాకా కూడా నువ్వు చనిపోయే ఆ గడి వారికి కూడా నీ కళ్ళకి ఇవి ఎందుకంటే చూడండి ఆయన ఇచ్చిన కళ్ళు ఆయన స్వస్థ పరచాల నీ కళ్ళకి అప్పుడే నీకు తేటగా కనిపిస్తాయి ఎంత పాపం ఉంది మనుషులు ఎట్లా ఉన్నారు ఎట్లా బోధిస్తున్నారు కాబట్టి నీకు స్వస్థత అవసరం ఎందుకంటే ఇవి నువ్వు చూడాలా ఇవి చూస్తేనే నువ్వు జాగ్రత్త చూడకపోతే జాగ్రత్త ఎక్కడో చూడం మోసపోతావు ఎందుకంటే ఆయన వాక్యము చూడండి వీళ్ళు ఎట్లా చెప్తారో మనం కింద చూద్దాము రోమిలకు రాసిన పత్రిక పదారు అధ్యయము పదివేడు వచనంలో ఏముందంటే సహోదరులారా మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజే వారిని మిమ్మును బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి చూడండి పౌలు చెప్తుండడు రోమిలకు రాతుగా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా ఒకప్పుడు తెలుసు నీకు ప్రభువే నా పాపములకు క్షమాపణ ఇచ్చండు ఆయనలోనే సత్యం ఉంది జీవం ఆయన నమ్ముకుంటే నాకు అన్ని వచ్చింది నేను ఆత్మీయ అంతా బలపడిన మీరు చూడండి మీకు వ్యతిరేకంగా బోధకులు బయలుదేరిండ్రనుకో వాళ్ళు నిన్ను ఆటంక కాబట్టి మీరు కనిపెట్టి ఉండాలా అని బతిమీలు ఆడుకుంటున్నాడు ఈ దినము ప్రభు కూడా మిమ్మల్ని బతిమలు ఆడుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు నువ్వు నేను మనం నశి అందుకే ఆయన ఆత్మరూపిగా వచ్చి మీ ఎదుట బతిమీలో ఆడుకుంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే మిమ్మల్ని ఆయన రక్తంలో మీకు ఆయన విమోచన ఇచ్చిండు మీ కొరకు ఆయన మరణించిండు మీతో ఆయన ఉండాలి మీరందరూ ఆయన ఎదుట ఆయన ఎదుట మీరు ఉండాల ఆయనతో మీరు ఉండాలని ఆశపడ్డాడు కాబట్టి చూడండి ఆయన బతిమలు ఆడుకుంటున్నాడు మన ప్రభు కాబట్టి వీళ్ళు చెప్పేది ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద సేవకుడు పెద్ద పాస్టరు అన్ని తెలిసని నువ్వు నమ్ముతావా చూడండి ఈ లోకమే అట్లా ఉంటది కదా ఇడు ధనవంతుడు వీళ్ళు ఎట్లా కాలిక్యులేషన్ చేస్తారు ధనాన్ని చూసో వాటిని చూసో లేదా వాళ్ళ అనుభవాన్ని చూసో ఎక్స్పీరియన్స్ని చూసో వీటిని చూసి నువ్వు నమ్ముతావా జీవం దేవుని వాక్యాన్ని పరిశీలించి పరీక్షించి ఆయన చెప్పిన బోధన బట్టి నువ్వు పరీక్షిస్తాను కానీ ఈ దినం క్రైస్తవులు ఎక్కడ పరిశీలిస్తున్నారు బైబుల్ చదివే ఓపికే లేదు కాబట్టే కదా క్రైస్తవులు మోసపోతున్నారు బైబుల్ చదివి వాక్యాని వాక్యాన్ని పరిశీలించి పరీక్షించి పరిశుద్ధాత్ముడి సహాయం పొందుకుంటే నీ కళ్ళకి ఆ బోధించే బోధకుడు తేటగా కనపడతాడు ఆయనలో ఉంది తోడేలని నువ్వు చూస్తావు ఆయన హృదయంలో తోడేలు ఉందని చూడండి అంత రంగములు ప్రభువు పరిశీలిస్తాడు అంత పరిశీలించే దేవుడు నువ్వెందుకు పరిశీలించలేకపోతున్నావంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించట్లేదు లేఖనాలు పరీక్షించట్లేదు వాళ్ళ చెప్పిన బోధన నువ్వు గుడ్డిగా నమ్మినారు కాబట్టి చూడండి వాళ్ళ యొక్క ఈ లోకంలో వాళ్ళ గొప్ప పాస్టర్లు గొప్ప ఎవరికి గొప్ప చూడండి దేన్ని చూసి నువ్వు గొప్పవాడివని ఫీల్ అవుతున్నావు ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు ఒకప్పుడు ఉన్నాడేమో ఈ గడియ ఈ ఇప్పుడు నీ ఎదుట ఉన్నప్పుడు ఆయన ఆత్మీయుడా కాదా ఆయన ఎట్లా ప్రభుని కలిగి ఉన్నాడల్లా ఇది చూడాలి కానీ ఇన్ని సంవత్సరాల పాస్టర్లు అన్ని సంవత్సరాల పాస్టర్లు ఒకప్పుడు వాళ్ళ దగ్గర రక్షణ పొందినాను ఒకప్పుడు వాళ్ళు చెప్తే బలపడ్డాను ఒకప్పుడు వాళ్ళ విధానంలో నేను వచ్చినానంటే అప్పుడు వాళ్ళు ప్రభువులో వెలిగింపబడిన వాళ్ళు ఇప్పుడు కడపటికి చూడండి మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు ప్రవచనం కూడా నీకు తెలుసు ఆయన ఎందుకు ప్రతిదీ వాక్యం రూపకంగా మీకు చెప్పిపోయిందంటే ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలా వాళ్ళు మొదటి స్థితిలో మంచి ఆత్మీయులే కడవరి స్థితి ఎట్లా ఉంది వాళ్ళ ఆత్మీయ స్థితి అది చూడాలా ప్రవచనాలు చూడాలా నువ్వు ప్రవచనాలు చూసి ఆయన సహాయం తీసుకొని వాక్యం నువ్వు పరీక్షించుకొని అప్పుడు వినాలా అట్లా ఎవరు చేస్తున్నారు వివేచన ఎక్కడ ఉంది వాక్యమే హృదయంలో లేదు కాబట్టే చూడండి రుడ్డిగా నమ్మి మంచి మంచి సేవకులు కూడా పడిపోయినారు మొత్తం పడిపోయినారు ఎందుకు పడిపోయినారంటే చూడండి ఇట్లా ఈ శరీరకారంగా చూస్తే కాదు వీళ్ళకి ఆత్మీయ నేత్రాలకు ఏమంటారు స్వస్థత లేదు కాబట్టే పడిపోయినారు కాబట్టి చూడండి ఇక్కడ మన ప్రభు ఏం చూస్తుండడు బతిమాలు కొనుచున్నాను నువ్వు నేను మనము ఒకవేళ వాళ్ళతో ఉంటే ఆయన ఏం చెప్తుడు వారిలో నుండి తొలగిపోవిడి నువ్వు పారిపో అక్కడి నుంచి విడిచిపెట్టిలా సత్యం లేకపోతే నీ అన్న అయితే నా తమ్ముడు ఉంది మా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఎవడి ఆత్మ వాడే కాపాడుకుంటాడు నువ్వు ఆత్మీయంగా నీ పరిచుత కలిగి ఉంటే ఆయన ఉగ్రత నీ మీద రాదు నువ్వు పాపములో ఉంటే భ్రష్టత్వంలో ఉంటే ఆయనకి కోపం పుట్టించే వాడిలాగా ఉంటే ఆయన ఉపద్రవము ఆ ఊరి నీ మీద వచ్చి పడుతుంది అప్పుడు నీ పాస్టర్ వచ్చి నిన్ను కాపాడు నువ్వు ఎవరిని వెమరించినావు వాళ్ళు వచ్చి నిన్ను కాపాడరు వాళ్ళకే శిక్ష ఉంటుంది వాళ్ళ వెంట వెళ్ళినందుకు నీకు కూడా శిక్ష ఉంటుంది కాబట్టి మన ఆత్మను మనం ఎదుగుదలగా కాపాడుకోవాలా మనకి ప్రభువే మనకు తల్లి తండ్రి ఆయననే అన్నాదమ్ముడు ఆయననే స్నేహితుడు అన్ని ఆయననే ఆయన ఉంటే అన్ని ఉన్నట్టే కానీ ఆయన లేకుండా నువ్వు ఈ లోకంలో వాళ్ళందరినీ నమ్మి వాళ్ళు చెప్పినట్టు విని వీళ్ళు చెప్పినట్టు విని ను తీర్మానాలు చేసుకొని వెళ్ళిపోతే జీవం గల విడిచిపెడితే అవి తోడేళ్ళు కదా కాబట్టి చూడండి ఈ దినం ఇట్లా మోసపోతున్నారు ఈ లోకమంతా జీవం దేవుణ్ణి నమ్మకుండా చూడండి ఏర్పరచబడిన వారిని నమ్ముతున్నారు అలాని ఏర్పరిచిన దేవుణ్ణి నమ్మట్లా సృష్టిని సృష్టించిన సృష్టికర్తని నమ్మట్లేదు కానీ సృష్టిని పూజిస్తున్నారు అన్నట్టు సృష్టిని ఆరాధిస్తున్నారు దానిని దైవత్వం అని నమ్ముతున్నారు అన్నట్టు దాన్ని చేసిన ఆయనను కాదు నిన్ను నన్ను ఏర్పరిచిన ఆయనను కాదు మనము లక్ష్యం ఉంచాల్సింది మన ప్రభువు మీద ఆధారపడాల్సింది ఆయన మీదనే నువ్వు కష్టాల్లో ఉంటే నీకు తల్లిదండ్రులు లేకపోతే ఆయన నీకు తల్లిదండ్రిగా ఉంటాడు నీకు ఆదరణ లేకపోతే నీ జీవితం నీకు ఆదరణ కర్తగా ఉంటాడు సమాధానం లేకుండా నువ్వు దుఃఖంతో ఉంటే సమాధానాన్నిచ్చే తండ్రిగాని ఎదుట ఉంటాడు నువ్వు నిరాశ్రాయ నిస్తృహలో కష్టాల్లో ఆకలి ఉంటే నీకు చూడండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన పట్ల నమ్మకంగా ఉంటే ఆయన నీకు అన్నీ అవుతాడు ఆయననే సమస్తము నీకు అవుతాడు అప్పుడు నీకెందుకు చింత నాకెందుకు చింత కానీ మనుషులు అట్లా కాదు చూడండి ఎందుకు ఈ దినం ఇట్లా క్రైస్తవులు అయిపోయినంటే చూడండి మనము వారిలో ఉంటే మన ప్రభు చెప్తున్నాడు తొలగిపోవుడి విడిచిపెట్టి వచ్చేయి ఎందుకంటే ఇంకా ఊరి రాలా నీ మీదకి ఇంకా ఉగ్రత రాలా ఇంకా ఆయనని ఎదుట ప్రత్యక్షం అవ్వల ఇప్పుడన్నా తొలగిపోయి జాగ్రత్త నీ ఆత్మను కాపాడుకుంటావు నిన్ను నువ్వు కాపాడుకుంటావు లేదంటే భ్రష్టత్వం ఉన్న వాళ్ళ ఆయన ఉగ్ర వచ్చి పడితే నువ్వు ఆయన కోపానికి బల అవ్వక తప్పదు ఎందుకంటే ఆయన చెప్పినాక కూడా వినకపోతే నోహవు కాలంలో వాళ్ళ పరిస్థితి ఎట్లయిందో మన పరిస్థితి అట్లానే అవుతుంది నువ్వు ఎంత ప్రాధేయపడ్డా ఇంకా ఏమీ లేదన్నట్టు ఆ నోహ్ జలప్రలయంలో ఆయన చెప్పి చెప్పి చూసినా కానీ ఎవరిలో రాకపోతే ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది ఆ టైము ఆ గడి అని నీకు కూడా తెలియదు కాబట్టి మనం జాగ్రత్త తొలగిపోయి బయటకు వచ్చి జీవం దేవుణ్ణి నువ్వు వెంబడించాలా సత్యాన్ని నువ్వు వెంబడించాలా అలాంటి వారితో నువ్వు సావాసం కలిగి ఉండాల కాబట్టి చూడండి రోమిలకు రాసిన పత్రిక పదారాధ్యాయం పద్దెనిమిదిలో ఉంది చూడండి అట్టి వారు ప్రభువైన క్రీస్తులకు కాక తమ కడుపునకే దాసులు వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటలను మనసులను చూడండి నీకు ఏదో ఆదరణగా ఏదో తీయగా చెప్తే మంచి పాస్ట్రా నీకు కఠినంగా వచ్చిందంటే నేను చూడండి ఎట్లా అయిపోతే ఎట్లా జీవం దేవుడు ఆయన తెలుసు మనకి ఆయన ఒకసారి గద్దిస్తాడు శిక్షిస్తాడు హెచ్చరిస్తాడు కోపం వస్తే ఉగ్రత చూపిస్తాడు ఆయన విధానాలు అనేకం ఉంటాయి కాబట్టి నీకు ఇంపైన మాటలుగా చెప్పిన వాళ్ళేమో జీవం గల ఉన్నట్టు నిన్ను హెచ్చరించి నీ పాపాన్ని నీకు జ్ఞాపకం చేస్తే వాళ్ళు దేవుని కాదన్నట్టు ఈ దినము అట్లా అయిపోయినారు ఎందుకు ఈ వంచకులు అట్లా చేసిండ్రు ఈ మోసకాళ్ళు మనుషులని అట్లా చేసి కాబట్టి వాళ్ళకి వాళ్ళ విధానాల్లో చిక్కున్న నీకు ఇవి గ్రహించడము నీకు కష్టతరమే కానీ చెవిగలవాడు వింటాడు కాబట్టి వాడు జాగ్రత్త పడతాడు అక్కడి నుంచి తొలగిపోతాడు ఎందుకు చూడండి అట్టి వారు ప్రభువైన క్రీస్తులకే కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను నిష్కపటలు మనుషులను మోసపుచ్చుదురు కాబట్టి నిన్ను మోసపరుస్తున్నారు కాబట్టి నువ్వు మంచి సేవకుడుగా అవ్వాల్సిన నువ్వు ఇంకా గొంగలి పురుగులాగా వాళ్ళ కాడే ఉండిపోయినావు ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు ఆ దేవుని తెలుసుకున్నావు రక్షణ పొందినావు ఈ ఇరవై ఏళ్ళ తర్వాత నువ్వు ఒక గొప్ప సేవకుడు అయ్యి నువ్వు కూడా ఒక గొప్పగా ఎంతో మందిని శిష్యులు చేయాల్సిన నిన్నేం చేసిండు వాడు వాడి దగ్గరే లాక్ చేసి తాళం పెట్టేసుకున్నాడు నువ్వు అక్కడే అయిపోయింది నీ జీవితం ఇంకా కొన్ని దినాలైతే నీ కాలం ముగించిపోతుంది ఆయన ఆజ్ఞను నెరవేర్చినట్టు అనమాట అట్లా చేసేసిండ్రు లాక్ చేసి పడేసిండ్రు దేవుని బిడ్డలందరినీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా మోసగాళ్ళకి మంచి తెలుసు కదా ఆయన శిష్యులు చేస్తే సృష్టి పవిత్రతతో ఉంటది కాబట్టి వాడేం చేసిండు ఇట్లా సేవకుల రూపకంగా వచ్చి ఆయన ఏర్పరిచిన బిడ్డలందరినీ లాక్ చేసి బందీలు చేసి పడేసిండు వాడి చెరలో చిక్కుకొని ఉన్నావు నువ్వు కాబట్టి అక్కడి నుంచి నువ్వు తొలగిపోయి బయటకు రా అని మన ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు చూడండి ఇక్కడ ఏముందంటే రెండో కొరెందీలకు రాసిన పత్రికలో పదకొండో అధ్యాయము పదమూడో వచనం ఏముందంటే రెండో కొరందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడో వచనంలో ఎలయనగా అట్టి క్రీస్తు యొక్క అపోస్తులలో వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పని పనివారినై ఉన్నారు చూడండి ఎవరంట వాళ్ళు ఈ వంచకులు ఎట్లా వస్తున్నారు క్రీస్తు యొక్క అపోస్తులలు గొర్రె చర్మం కప్పుకొని వచ్చే గొర్రెలు ఇవి కానీ వాటి రూపం ఏంది తోడేలు కాబట్టి ఇక్కడ ఉంది స్పష్టంగా అట్టి క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి ఇది వేషమా కాదా అది నిజంగా గొర్రె అయితే నమ్మాల కానీ అది తోడేలు కదా కానీ గొర్రె చర్మం వేసుకొస్తుంది ఎందుకు నిన్ను నమ్మించడానికి నిన్న ఏం చేస్తుంది మింగడానికి ఏం చేస్తుంది బలి చేయడానికి నీ పవిత్రతను అపవిత్రం చేయడానికి నిన్ను చెరపడానికి వస్తుంది గొర్రె ఇక్కడ ఉంది వేషము ధరించుకొని వారై ఉండి పైకి గొర్రె చర్మమే కానీ హృదయమంతా తోడేల రూపం చూడండి పైకేమో చర్మం ఎట్లా ఉంది గొర్రె చర్మమే కానీ వేషమంటే ఏంది పైకి మంచి ఉంటది కానీ హృదయమంతా కుళ్ళు కుట్ర మోసం చూడండి అట్లాంటి మనుషులు వీళ్ళు కానీ నీ ఎదుట మాత్రము పరిశుద్ధుల్లాగానే జీవిస్తున్నారు ఎందుకు నేను నమ్మడానికి నేను నమ్మించడానికే కదా గొర్రెలాగా ఉంటే నువ్వు గొర్రెని నమ్ముతావు కదా అందుకు వీళ్ళు అట్లా తయారైనారు చూడండి వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగా పనివారినై ఉన్నారు వీళ్ళు దేవునికి పనివారు కాదు వీళ్ళు అపవాది శాతానికి పనివారు వీళ్ళు కాబట్టి వాడు ఏర్పరిచిన సైన్యం కదా ఇది వాడు ఏర్పరచుకున్న బిడ్డలు కదా కాబట్టి వాడి బిడ్డలు బలంగానే పనిచేస్తున్నారు కానీ ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు మాత్రము నిద్రమత్తులు ఉన్నారు వాడి వాడు ఏర్పరచుకున్న పనివారు మాత్రము పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు వాడి సంతానం అంతా ఈ లోకం మీద ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఆయన ఆత్మరు పొందిన బిడ్డలు వాళ్ళు మాత్రం ఏమైపోయిండ్రు ఈ దినము నిద్రమత్తులు చూడండి వీడు మాత్రం పవర్ఫుల్ గా ఈ సృష్టి మీద పనిచేస్తుండడు కానీ ఆయన ఏర్పరిచిన బిడ్డలు మాత్రము చూడండి వాళ్ళందరినీ వీడు ఎట్లా బలహీనంగా మర్చిండు కాబట్టి చూడండి మనం మాత్రము జాగ్రత్తగా ఉండాలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే నీ పరిశుద్ధత పోయి వాడు నిన్ను చెరిపి నిన్ను అపవిత్రుని చేస్తే ఆయన ఆయన ఎదుట ఎట్లా ఉండగలవు నువ్వు పరిశుద్ధుడు కాకపోతే పరిశుద్ధత కలిగి ఉండాలనే కదా పాపంలో ఉన్న మీ కొరకు ఆయన జన్మించి మరణించి మీ పాపాలను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధ పరిచి తన ఎదుట ఉంచుకోవాలనుకుంది ఆ పరిశుద్ధత పోగొట్టుకుంటే ఈ వంచకుల చేతిలో ఈ దొంగ వేషం వేసుకొచ్చుకున్న వాళ్ళ చేతిలో చెక్కబడిపోయి మోసపోతే నీ పవిత్రత ఎక్కడ ఉంటుంది నీలో నీలో పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది జీవం ఎక్కడ ఉంటుంది సత్యం ఎక్కడ ఉంటుంది ఆయన ఎక్కడ ఉంటాడు నువ్వు ఆయనకు లోబడతారు ఆయన పట్ల ఇదే అయితే చూడండి ఎంత గురుడిగా క్రైస్తవులు మోసపోతున్నారు ఒక పేరు కాదు వరల్డ్ మొత్తం గురించి చెప్తున్నా ఈ ఇండియా గురించో హైదరాబాద్ గురించో ఈ స్కైప్లో ఉన్న మన గ్రూప్ గురించో కాదు ఈ వాక్యం సృష్టి మొత్తం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన బతిమలు ఆడుకుంటున్నారు వాళ్ళ నుంచి తొలగిపోయి రాండి నువ్వు తొలగిపోయి ఆయన యుద్ధకు వస్తే ఆయన పిలుపు కాపాడుకొని నువ్వు జాగ్రత్త పడి చేయగలవన్నట్టు వీళ్ళ చేతుల్లో చిక్కబడిపోతే ఆయన అగ్ని వచ్చి వీళ్ళ మీదనే పడతది వాళ్ళ బంధకంలో కూల్చివేయబడితే నువ్వు కూడా కాల్చివేయబడతావు కానీ మన ప్రభు మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆయన మరణాన్ని మన కోసం ఇచ్చిండ్రు ఆయన రాకపోతే మనం చచ్చిపోయిన శవాల్లాగా ఉన్న మనల్ని ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడుకున్నాడు కాబట్టి చూడండి ఎందుకు క్రైస్తవత్వంలో మన మనుషులు ఇట్లా అయిపోయినారంటే భిన్నమైన బోధలు ఇవన్నీ అపవాది సంతానం ఇది వాడి రాజ్యంలో చిక్కబడిపోయినారు వాడికి లొంగిపోయి బానిసల్లాగా అయిపోయినారు వాడు ఎదగనీయకుండా మీ రెక్కలన్నీ కట్ చేసి కాబట్టి నువ్వు ఎగరలేకపోతున్నావు ఎందుకంటే వాడికి తెలుసు కదా నువ్వు వచ్చి విరితే వాడి రాజ్యం కూలిపోతది కాబట్టి వాడు ని రెక్కలు విరిచేసిండు అంటే నీ ఆత్మీయ స్థితిని చెరిపి వేసిండు కాబట్టి నువ్వు భ్రష్టత్వంలో ఉండిపోయినావు కాబట్టి ఇవన్నీ నీ కళ్ళకి కనిపించట్లేదు అన్నట్టు చూడండి రెండో కోరిందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన మేముందంటే ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని చూడండి మీకు ఇది ఆశ్చర్యంగా ఉంది క్రైస్తవ చర్చిలో ఎక్కడా లేడు దేవుడు ఎక్కడ లేడు దేవుడు ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి ఆయన పోలిక చొప్పున నడుచుకొని జీవించే వాళ్ళ హృదయాల్లోనే ఉన్నాడు ఆయన అక్కడ నివసిస్తున్నాడు మందిరాల్లో లేడు అక్కడ వెలుగు దూత ఈ వేషాలు ధరించుకున్న గొర్రెలు ఉన్నాయి తోడేలు ఉన్నాయి అక్కడ దేవుళ్ళు లేడు అక్కడ చూడండి సాతాను తాను వెలుగుదూత వేషము ధరించుకొని వెలుగు దూత అంటే మన ప్రభుయే కదా వెలుగులాగా ఉండేది ఇవి చీకటి కాబట్టి ఇది వెలుగు రూపం వేసుకొని గొర్రె చర్మం వేసుకొని ఉందనమాట ఈ సృష్టిలో కాబట్టి వాడు విస్తారంగా పనిచేస్తుండడు కానీ ఆయన పిలుపుని జాగ్రత్త చేసుకొని కాపాడుకోకుండా ఆయన చెప్పిపోయిన మాటలన్నీ వాళ్ళు జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యంగా జీవించిన వీళ్ళు ఆయన చూడండి ఆయన రాజ్యాన్ని విస్తరింపలేక చేయకపోతున్నారు ఎక్కడ ఆయన రాజ్యం విస్తరణ మోసగాళ్ళే మొత్తం మోసపరుస్తుంట్రీ ప్రతి సేవకుణ్ణి మోసపోతుంట్రీ అబద్ధమైన బోధలు చెప్పి ఆయనకి వ్యతిరేకమైన వాక్యాన్ని ప్రకటించి మొత్తం ఒకప్పుడు మంచిగా ఉన్న సేవకులు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో చిక్కబడిపోయినారు ఒకప్పుడు ఒక నేను ఆ సంవత్సరాల నుంచి ఆత్మీయంగా నేను నేర్చుకుని పాడే పాటలు సంఘాల పేర్లు చెప్పను కానీ పాడే పాటలు కానీ ఆయన మంచి సేవకుడు ఆయన ఆ సంఘాలు ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి ఇట్లాంటి వాళ్ళ చేతిలో చెక్కపోయి అల్లరితో కూడిన ఆట పాటలు చూడండి ఎట్లా మోసపోయినారు వాళ్ళ పాటలు వింటే ఎంత ఆత్మీయత ఉంది ఇప్పుడుందో ఆత్మీయత ఎక్కడుంది ఇప్పుడు ఉంటే ఆ వాక్యం వాళ్ళు చేయరు కదా దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఉంటే జాగ్రత్త కలిగి ఉంటే వాడు వచ్చి చెప్తే నువ్వు చెయ్యవు కదా వాడిని వాడి నుంచి పక్కకు వస్తావు కానీ ఎందుకు నువ్వు సావాసం చేస్తావు చూడండి ఎందుకు ఇట్లా అయిపోతున్నారంటే అట్లా అవుతారనే మన ప్రభువు చెప్పిండు కాబట్టి ఆయన మాటలు ఉన్నవాడు చివరి వరకు కాపాడుకొని ఆయన ఎదుట నిలబడి ఆయన ఇచ్చే బహుమానం పొందుకుంటాడు లేని వాళ్ళు ఏమైపోతారు ఆ అగ్నిలో పడవైబడతారు ఎవరైతే ఆయన మోసపరిచిన ఆత్మల లక్ష్యం ఉంచి వాళ్ళు మోసపోయి అనేకుల్ని మోసపరిచిన వీళ్ళందరూ అగ్నిగంధంలో పడవైబడతారు కాబట్టి సాతాను తానే వెలుగుదూత తానే గొర్రె అది తోడేలు గొరెలాగా వచ్చింది అది చీకటి అది వెలుగులాగా వచ్చింది అది గొరెలాగా ఎందుకు వచ్చింది తోడేలాగా ఉంటే నువ్వు నమ్ముతావు కదా నమ్మవు కదా అది తోడేల రూపం అయితే దాని దూరంగా ఉండి అమ్మో ఇది తోడేలు నన్ను తినేస్తుందేమో నువ్వు దూరపడతావు అందుకని అదేం చేసింది గొర్రెలాగా వచ్చింది ఇది చీకటి కదా ఇది చీకటి నువ్వు నమ్మ నమ్ముతావు కదా అందుకు ఇది వెలుగు దూతలాగా వచ్చింది ఎందుకు నిన్ను నమ్మీడానికి ఎందుకు నిన్ను బలి చేయడానికి అట్లా ఉంది ఈ కాలం చర్చీలో ఎక్కడ ఉంది దేవుని దూత లేదు చర్చీలో ఎప్పుడో దేవుడు విడిచిపెట్టిండు అందరూ పోతున్నారు గుడ్డిగా పోతున్నారు వాడు కూడా మహత్కార్యంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి అవి జరగంగాలే ఇంకా అయ్యాన చెప్పింది నిజము ఇక్కడికి వెళ్తే నేను బాధపడ్డాను ఇక్కడ వెళ్తే అని అట్లా గొరెలన్నీ ఏం చేసింది తోడేలు నమ్మి తోడేలు దగ్గరికి పోతున్నాయి అది ఒక్కొక్క గొరిని మిగుతుందని తెలియట్లా చూడండి ఒక్కొక్క గొరిని అది వెనక నుంచి మింగతా వస్తుంది అంటే మోసపరుస్తూ రావడం అన్నట్టు తినడం నిజంగా నిన్ను వచ్చి నోట్లో మింగుద్దని చెప్తలే తోడేలు మోసపరచడే కదా సృష్టి అంతా అబద్ధబోదపోతే కదా అప్పుడు దేవుని వాక్యం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఎట్లా ఉంటారు పరిశుద్ధంగా లేకపోతే ఆయన కోపం వస్తుంది కదా ఆయన ఉగ్రత వచ్చి పడుతుంది కదా కాబట్టి వాడు మొత్తం చేస్తున్నాడు సృష్టి మొత్తం అన్ని సంఘాలు అన్ని సేవకుల్ని చిన్నవాళ్ళు నువ్వేమో ఇంకా నేను నలభై ఏళ్ళ అనుభవం గల్లా చెప్తే వింటాను నువ్వు రెండు నెలల నుంచి చెప్తే నీ మాట నేను వినను ఎవడొచ్చి చెప్పినా ఏం చెప్పినా వాక్యం ఎట్లా ఉందా అది చూడాలి అంతే ను జ్ఞానం గలవాడివి ను బుద్ధిమంతుడివి నిజంగా దేవుని ఆత్మ కలిగిన నువ్వు ఆ చెప్పే బోధ దేవునికి కరెక్ట్గా ఉందా లేదా నువ్వు ఆ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా ఇది నువ్వు పరీక్షించి నువ్వు అప్పుడు చెప్పాలా అనుభవం చూసి చెప్తే నువ్వు శరీరమైన ఆలోచన కలిగిన అంటే నువ్వు ఆత్మకి విరోధమైన వాడివి శరీర చూడండి ఆయన తలుచుకుంటే ఇరిమి చిన్న బాలుని కూడా ప్రవక్తగా చేసి వాడుకున్నాడని మనకు తెలుసు చెప్తుంది అనుభవంతో సంబంధం లేదు నువ్వు అనుకోవచ్చు నేను ఇరవై ఏళ్ళు నుంచి ఉన్న వాళ్ళు ముప్పై ఏళ్ళు అది కాదు ఎంత కాలం ఉన్నదనిది కాదు వాళ్ళు ఎట్లా దేవుని ఆత్మ కలిగి ఉన్నారా లేరా నువ్వు ఆత్మ సంబంధిం ఆత్మను పరిశీలిస్తావు నువ్వు శరీర సంబంధం అయితే ఆత్మను పరిశీలించావు ఎందుకంటే అవి రెండు వ్యతిరేకమే శరీరము ఆత్మ ఎప్పుడు ఒకటి కాదు నువ్వు ఆత్మీయంగా ఉండి వాడు శరీరకంగా ఉంటే వాడు ఎప్పుడు అట్లనే జీవిస్తారు కాబట్టి పరిశైలు సర్దుకాయలందరూ శరీర సారులు మన ప్రభు ఆత్మ కాబట్టి వాళ్ళు చూడలేకపోయినరు అన్నట్టు మన ప్రభుని నమ్మలేకపోయినరు ఆయన చివరి గడియ ముగించి ఆయన అహరోనం అయ్యేదాకా కూడా వాళ్ళు చూడలేకపోయినరు ఆయన చూడండి ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని చున్నాడు చూడండి రెండో కోరెందులకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయంలో పదిహేను వచ్చిన మేముందంటే కనుక పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునిట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును వీళ్ళంతా అగ్నిగంధకంలో పడవేయబడతారు మన ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే మోసపోయి మోసపరుస్తున్నారో వీళ్ళందరూ ఆ అగ్నిగంధకంలో పడవే పడుతున్నారు చూడండి వాళ్ళని వెంబడించి నువ్వు ఉంటే నువ్వు కూడా అగ్నిగంధకంలో పడవేయబడతావు ఎందుకంటే ఆయన దోషులను ఎప్పుడు నిర్దోషులుగా చెయ్యడు ఆయన న్యాయం వైపే ఉండే దేవుడు అందుకే ప్రభువా ప్రభువా నీ నామంలో నేను దయ్యాలు వెళ్ళగొట్టలేదా నీ నామంలో రోగులను స్వస్థపరచలేదా నీ నామంలో నీ ప్రార్థన చేయలేదా నీ నామంలో నేను సేవ చేసినాను కదా ఇరవై ఏళ్ళ నుంచి నేను వెంబడించినాను కదా నా జీవితాన్ని సమర్పించుకొని ఏమి సుఖము అక్రమం చేయి వారులారా నా యొద్ నుండి అన్నాడు ఎందుకు వీళ్ళని వెంబడిస్తే నువ్వు అక్రమం చేసిన కదా ఎక్కడ ఆయన సత్యాన్ని చాటి చెప్పినావు ప్రకటించడం ఎక్కడ మార్చినావు ఎక్కడ ఆయన పిలుపు నువ్వు కాపాడుకుండా నువ్వు మోసపోయి మోసపరిచే ఆత్మల ఎందు లక్ష్యం ఉంచి వాళ్ళ చేతిలో చిక్కుకొని వచ్చి నువ్వు అందరికీ ప్రకటించి అందరినీ మోసపరిస్తే నువ్వు అక్రమం చేసిన నువ్వు దేవుని పట్ల ఎట్లా నువ్వు సత్యంలో ఉన్నవాడివా కాబట్టి పోండి నా యుద్ధాన్ని అన్నాడు మన ప్రభు నిన్ను నన్ను మనల్ని కూడా నువ్వు మోసపోయి వచ్చి ఎట్లా మోసపరిస్తే చూడండి ఆయన ఎవరు ఆయన దృష్టిలో ఆయన ఎప్పుడు న్యాయం ఉండే దేవుడు నీలో న్యాయం ఉంటే నీ ఎదుట ఉంటాడు నీ ఎదుట ప్రత్యక్షమత నువ్వు అన్యాయం ఉంటే నువ్వు ప్రార్థిస్తే నీకు న్యాయం జరుగుతుందా చూడండి స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎప్పుడు మన ప్రభు వినడు వారి వైపు ఎప్పుడు ఆయన కనులు చూడవు కూడా చూడండి రెండో ద్రహం రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక చూడండి ఎవరి బోధ ఎందు మన తండ్రి సత్యము ఎందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడు దేవుణ్ణి చూడండి ఆయన వాక్యమే కదా ఆయన బోధ ఆయన మాటలు లేకుండా దాన్ని ఎందు నడవని ప్రతి ఆయనని అంగీకరించలేడు వీళ్ళే క్రీస్తు విరోధులు కాబట్టి చూడండి ఆ బోధ ఎందు నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించువాడు కాబట్టి ఆయన బోధ ఎందు ఆయన సత్యంలో ఆయన చెప్పినట్లు జాగర్తగా జీవించి పరిశుద్ధత కలిగి ఆయన వాక్యానుసారంగా నడుచుకొని ఆయనకి లోబడి ఆయన పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి ఆయన నీతిని నెరవేర్చే వాళ్ళు కలిగి ఉన్నవాళ్ళు ఈ దినం నువ్వు నేను మనం కలిగి ఉన్నామా లేమా చూడండి మనం జ్ఞాపకం చేసుకోవాలా రెండో యువను రాసిన పత్రిక ఓటో అధ్యాయం పదో వచనంలో ఏముందంటే ఎవడైనా నువ్వు ఈ బోధనం తేక మీ యొద్ధకు వచ్చిన ఎడల వాని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పను వద్దు చూడండి దేవుని విధేయత కలిగి జీవించకుండా ఈ వంచకులు మోసగాళ్ళు సత్యాన్ని చూడండి విసర్జించి అబద్ధాలు మోసపరిచే వచ్చి వాళ్ళు మీ ఇంట చేర్చుకోవద్దంట కానీ ఈ దినం అందరూ చేర్చుకున్నారు కాబట్టి అందరూ భ్రష్టాత్వం అయిపోయినారు వాళ్ళతో సావాసం కలిగి జీవించున్నారు కాబట్టే జీవం లేని శవాల్లాగా అయిపోయినారన్నట్టు చూడండి మన ప్రభు చెప్పిండు మీ ఇంట చేర్చుకొని వద్దంటే నువ్వు వాళ్ళని ఇంట కాదు నీ హృదయంలోనే తెచ్చిపెట్టుకుంటువే చూడండి హృదయంలోనే తెచ్చిపెట్టుకుంటే వాళ్ళ మాటలు నీ మైండ్లో పెట్టుకుని వాటిని ఉచ్చరించి వాటి పకారంగా నడుచుకుంటువే కాబట్టి చూడండి ఎందుకు చెప్తుందంటే శుభమని వానితో చెప్పువాడు వాణి దుష్టక్రియలలో పాలివాడగును చూడండి వాణి దుష్టక్రియల్లో పాలివాడవుతాడంట నువ్వు దేవుని సత్యంలో లేకుండా ఈ వంచకలు ఈ మోసగాలు ఈ బోధలను ఉంటే వాడి పాపంలో నువ్వు కూడా పంచుకున్నట్టే షేర్ చేసుకుంటారు కదా ఒక నూడిల్స్ మనము లోకానికి నేను ఎప్పుడు చెప్పను కానీ చెప్తున్నా సింపుల్ గా చెప్తున్నా ఒక నూడిల్స్ ఇద్దరు ఎట్లా షేర్ చేసుకొని కడుపు నింపుకుంటారు నువ్వు కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల ఆ పాపంలో నువ్వు కూడా పాలు వల్ల వాళ్ళని నమ్మి నువ్వు వాళ్ళ వెంట నడవడం వల్ల వాళ్ళు చెప్పిన ప్రకారంగా నువ్వు చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది అగ్నిగంధకంలో ఆయన ఉరి వాళ్ళ మీద పడితే ఉగ్రత నువ్వు వాళ్ళ వల్ల ఉండడం వల్ల నువ్వు కూడా పడిపోతున్నావు చూడండి కాబట్టి వాని దుష్టక్రియలలో పాలిబాడగును కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా అందుకే లేఖనాలు పరిశీలించాలా పరీక్షించాలా దేవుని మాటలు ఎక్కువ సమయం వినాలా ధ్యానించాలా చూడండి అన్న చెప్పిన గ్రూప్లో మా కేపిఎం వెబ్సైట్ లో ఉన్నాయి రోజుకు ఒక విన్నా కానీ వారానికి అయిపోతాయి మొత్తం ఒక గ్రంథమే అయిపోతుంది ఒక అధ్యాయం మలాఖీ గ్రంథము అట్లా గ్రంథాలు ఉన్నాయి నేను కూడా నిన్న డౌన్లోడ్ చేసుకున్నా మలాఖీ గ్రంథం ఎందుకంటే నాకు తెలియదు ప్రభు ముందు ఎట్లా ఉందో తెలుసుకోవాలి కదా నలభై ఏళ్ళు సంవత్సరాలు యొక్క సేవలు లేదంటే మ మలాకీ గ్రంథంలో అది ప్రభు వచ్చేటప్పుడు అన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను అవి తర్వాత అట్లా ఒక్కొక్కటి ఒకటి కంప్లీట్ చేసుకుంటే నీకు నువ్వు బాగా ఆత్మీయంగా అభివృద్ధి పొందగలం అనమాట నువ్వు అట్లా ఎవరు చెప్తున్నారు ఈ లోకంలో ఎక్కడ చెప్పరు పోయి వాళ్ళు ఏదో చెప్తారు నీకు ఇంపైన మాటలు నీకు బాగా తృప్తి కలిగే మాటలు చదువుతారు ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న బోధకులు కదా నీకు తృప్తిగా చెప్పేలకి నువ్వు ఈ పాస్టర్ మంచిగా చెప్తుడు దేవుడు నన్ను క్షమించేసిండు ఇంకా నేను పాపం చేయొచ్చు వెచ్చల మళ్ళీ చూడండి ఇట్లా నువ్వు ఎంత పాపమైనా చేయి ఎట్లా చేయి క్షమాపణ బంధువు నువ్వు కానిపిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వాద ఇట్లాంటి బోధనలు చేసిండు కాబట్టి ఆ మాటల్లో చిక్కబడిన వాళ్ళకి ఈ జీవమైన వాక్యము హెచ్చరిక మాటలు కఠినంగానే ఉంటాయి కానీ కఠినంగా ఉన్నంత మాత్రాన నువ్వు నేను బాధపడినంత మాత్రాన నువ్వు నేను ఏదో దేవుని ఉగ్రత అనేది ఈ ప్రవచనాలు నెరవేరకుండా పోవు అవి నెరవేరతాయి నెరవేరతాయి కాబట్టి జీవం గల దేవుడు ఆయన గ్రంథంలో పెట్టిండు ఉగ్రతలు ఏడు పాత్రలతో నిం ఏడు తెగుళ్ళు వస్తాయి ఈ కాలంలో వస్తాయి ఇంకా కొన్ని దినాలు పోతే అన్ని వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి అన్ని వస్తాయి భయంకరమైన దినాల్లోకి ముందుకు పోతాం అలాంటి దినాలు వస్తాయి ఆ దినాల్లో నువ్వు ఎట్లా ఉండాలో ప్రభువు చెప్పిండు కదా లక్ష మంది గుంపులో ఉండాలని ఆ గుంపులో ఉండడానికి నువ్వు ప్రయాసపడితే ఆ తెగులు నీ మీదకి రావు కదా ఆయననే చూడండి గాయం పెడుతున్నాడు ఆ గాయాన్ని మానిపెట్టట్టు కూడా చెప్తుండడు కాబట్టి నువ్వు ఎట్లా జీవిస్తున్నావు నువ్వు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నామో మనం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే ఆయన చెప్పిండు ఆయన ఉగ్రత వస్తుందని కాబట్టి ఆయననే చెప్పిండు నువ్వు లక్షా నలభై నాలుగు వేల మందిలో ఉంటే ఆ తెగుళ్ళు నిన్ను ముట్టవని చూడండి ఆ గుంపులో ఉండడానికి ప్రయాస పడకుండా తెగుళ్ళు వస్తాయి ఉగ్రత ఆపేసే ప్రభు అని ప్రార్థన చేస్తే అంటే నువ్వు జీవితాన్ని సరిచేసుకోకుండా మనం పరిశుద్ధతగా మనం కాపాడుకోకుండా ఆయన వాక్యానుసారంగా నడుచుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే చూడండి ఈ ఏడు తెగుళ్ళు రాక మానవు ఒక్కొక్క తెగులు వస్తుంది చూడండి ఇంకా భయంకరమైన న్యూస్లు వింటాము భయంకరమైన సంఘటనలు చూస్తాము ఇంకా భయంకరంగా ఉంటది నువ్వు గడియ ఇంటి నుంచి బయటికి పోవడానికి కూడా నువ్వు భయపడే రోజులు కానీ నువ్వు భయపడకుండా ఉండాలంటే ఆయన నీలో ఉంటేనే చూడండి ఆయన నీలో ఉంటే నువ్వు భయపడవు అంటే ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు భయపడవు స్థిరంగా ఉంటవు ఎందుకంటే ఆయన బండ మీద ఇల్లు కట్టుకున్న వాడు ఉంటాడు చూడండి శుభమణి వానితో చెప్పువాడు వాణ్ణి దుష్టక్రియల్లో పాలివాడగను ఒకటో వ్యవహణు రాసిన పత్రిక నాలుగో చూడు ఏసు క్రీస్తు ఏసు క్రీస్తు శరీరధార్య ఆత్మ ఒప్పుకొనదు దేవుని సంబంధం ఒప్పుకొను దేవుని సంబంధమైనది చూడండి చిన్న ఒక్క నిమిషం చూడండి ఒకటో వ్యవహణ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఐదో వచ్చిన చూడండి వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు చూడండి లోకము వారి మాట వినను ఈ వంచకుల మాటలు వినేది ఈ లోకంలో ఉన్నవాడే ఈ లోకాన్ని ప్రేమించిన వాడే ఆ బోధలు వింటాడు వాడి మాట వింటాడు చూడండి మనము దేవుని సంబంధనము దేవుని ఎరిగినవాడు మన మాట వినును ఈ వాక్యాలు అందరూ వినలేరు అందరూ హెచ్చరికలను తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి లోకంలో ఉన్నవాడికి ఈ లోకస్తుడు చెప్పిన మాటే వింటాడు కాబట్టి మన ప్రభు ఏం చెప్తుందంటే మనము దేవుని సంబంధనము దేవుణ్ణి ఎరిగిన మన మాట విను ఎవరైతే వింటారో చూడండి ఆత్మీయంగా ఉన్న ఇది వినగలరు వాళ్ళు నమ్మగలరు శరీరకంగా ఉన్నవాడు వినలేడు కాబట్టి దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు వాడు ఎంత చెప్పినా వినడు ఆ ద్రవము ఆ ఉపద్రవం వచ్చి పైన పడినప్పుడు పరిగెత్తుతారు వీళ్ళు కాబట్టి దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యమైన స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని చూడండి ఏది దేవుని సంబంధమైన ఆత్మ ఏది సత్యము ఏది భ్రమపరిచే ఆత్మ నువ్వు భ్రమపరిచే ఆత్మ ఎందు లక్ష్యం ఉంచితే నువ్వు అగ్నిగంధకంలో పడవేయబడతావు ఆయన ఉగ్రత వచ్చి నీ మీద పడుతుంది కానీ నువ్వు సత్య స్వరూపి అయిన ఆత్మ నీలో ఉంటే నువ్వు ఆ లక్ష నలభై నాలుగు వేల మంది గుంపులో ఉంటావు చూడండి చూడండి ఒకటో వివహణం రాసిన పత్రిక రెండో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన ఏంటంటే చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడు అనేక క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియా అని దీని చేత తెలుసుకొని వారు మనలో నుండి బయలు వెళ్ళి కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలుదేరి చూడండి ఇది కడవరి గడియా క్రీస్తు విరోధులే కదా మోసపరచడం ఎందుకు ప్రభు అనేకులైన అబద్ధ వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు మీరు జాగ్రత్త పడమన్నాడు ప్రేమ చల్లదంటే జీవం గల దేవుడు ఉంటే నీలో ప్రేమ ఉన్నట్టు నీలో జాలి దయ కనికిరము కృప ఎదుటి వారిని క్షమించడం ఎదుటి వారికి సహాయపడడం ఆకలి కొని ఉన్న వాడికి ఆకలి తీర్చడం దాహం వాడికి దాహం తీర్చడం వస్త్రం లేని వాళ్ళు విధవరాండ్లు బీదలు ఇవన్నీ దేవుని ఆత్మ ఉంటే నువ్వు చేయగలవు నీలో ఈ లోకపు భ్రమపరిచే ఆత్మ ఉంటే నువ్వు చేయలేవు కదా చూడండి అనేక క్రీస్తు ఇది కడవరిగాడి అని తెలుసుకున్నారు వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులు మనతో నిలిచి ఉందరు చూడండి ఇవన్నీ చూస్తే ఈ వచనము నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇప్పుడు చెప్పిన వాక్యానికి అంతటికి కన్క్లూజన్ లాగా ఈ వాచ్యనం ఇది నీకుందో లేదో ఈ దినము ఉండకపోతే దీనికోసం నువ్వు ప్రయాసపడు ఒకవేళ కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండమని ప్రభు నాకు చెప్పిన ప్రవచనం అయితే ఈ ఒక్క ప్రవచనమే చెప్పిండు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒకటో యోహను రాసిన పత్రికలో రెండో అద్యాయం ఇరవై వచనం ఏంటంటే అయితే మీరు పరిశుద్ధిని వలన పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు ఈ అభిషేకము లేకపోతే నువ్వు మోసపోతావు ఎందుకు పరిశుద్ధాత్ముని అభిషేకం కావాలంటే ఇవి నీకు ఉంటేనే ఆయన అభిషేకం నీ మీద ఉంటేనే ఆయన ఆత్మ నీలో ఉంటేనే నువ్వు సమస్తమును చూడండి ప్రతిదీ నువ్వు ఎరుగుతూ కాబట్టి నిజంగా నీకు పరిశుద్ధాత్మని అభిషేకం ఉందా లేదా ఉండకపోతే ఇప్పటి నుంచి ప్రాయసపడు అది పొందితే నిన్ను ఎవడు మోసపరచలేడు నిన్ను ఎవడు దారి మళ్లించలేడు ఎవడు నీ దగ్గర వచ్చి నిలవలేడు ఎందుకు ఆయన అభిషేకం నీ మీద ఉంటే చూడండి ఈ అభిషేకం లేకపోతే ఈ కడవరి గడియ ఇది ఆయన రాకడ గడియలవి కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండడము అసాధ్యమే కాబట్టి ప్రభు పేరిట నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను మనవి చేస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్ముని అభిషేకం మీరు పొందుకోండి చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక ఆమె చూడండి ఒకటో ఇవన్న రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ఏంటంటే మీరు సత్యమైన వారిని ఎరుగు మెరుగని వారనేందు నేను రాయలేదు కానీ చూడండి ఇంకా రెండు వచనాలు చెప్తున్నాను చూడండి ఒకటో వ్యూహాను రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి మీరు మొదటి నుండి వినది మీలో నిడిచిన ఎడల మీరు కూడా కుమారుని ఎందున తండ్రి ఎందున నిలుతురు దోషులుగా ఆయన ఎదుట మీరు ఉంటారు మీ సత్యాన్ని పోగొట్టుకుంటే ఆయన అభిషేకాన్ని పోగొట్టుకుంటే చూడండి నిత్య జీవము ఒకటో రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనము నిత్య ఆయన తన మనకు చేసిన వాగ్దానమే చూడండి ఆయన వాగ్దానం ఏంది నీకు నిత్య ఇచ్చండు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవం అన్నాడు కాబట్టి నువ్వు ఆయన ఎదుట ఉంటే అంటే ఆయన మార్గములో ఆయన సత్యంలో ఉంటే ఆయన జీవం నీలో ఉంటుంది అంటే పరిశుద్ధాత్మని అభిషేకం నీలో ఉంటది నువ్వు మోసపుచ్చే ఆత్మల ఎందు లక్ష్యం ఆ క్రీస్తు విరోధుల బోధను విని వాళ్ళతో సావాసం చేసి వాళ్ళతో ఉంటే ఆయన అభిషేకం నీ మీద ఉండదు చూడండి కాబట్టి ఆయన మార్గంలో ఆయన సత్యంలో ఆయన జీవంలో ఉన్న వాళ్ళకే పరిశుద్ధాత్మని అభిషేకం ఉంటుంది ఇంకొక వచ్చిన ఏముందంటే ఒకటో వ్యూహం రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను కాబట్టి మోసపరిచే ఆత్మల బట్టే మనకు చెప్తాడు కాబట్టి మనం పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకోవాలా ఆ అభిషేకం నీలో లేకపోతే చూడండి నువ్వు ఎట్లా అయిపోతావు భ్రష్టుడు అయిపోతావు చూడండి ఒకటో యోహను రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఏడో వచ్చినవి ఏంటంటే చిన్నపిల్లలారా ఎవని మిమ్మని మోసపరచు నీయుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి నీతిమంతుడే రక్షణ పొందిన వాళ్ళు కాదు నీతిమంతులు ఆయన నీతిని అనుసరించడం అంటే ఆయన ఎట్లా అయితే ఆయన పిలుపుని కాపాడుకొని ఆయన నీతిని ఆయన వాక్యం ప్రకారంగా జీవించి నడుచుకొని ఆయనకి లోబడి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకుని ఆయనకు లోబడిన వాళ్ళే నీతిమంతులు కాబట్టి చూడండి నీతిని జరిగించే ప్రతి నీతిమంతుడే ఆయన నీలో ఉంటే ఆయన అభిషేకం నీలో ఉంటే అయన అడుగు జాడల్లో నువ్వు నడిస్తే ఈ వంచకలు మోసగాళ్ళ చేతిలో చిక్కకుండా నువ్వు కాపాడుకొని నువ్వు పరిశుద్ధత కలిగి చివరి వరకు ఆయన నిత్య పొందుకుంటేనే నువ్వు నీతిమంతుడు అప్పుడే నువ్వు లక్ష మంది గుంపులను ఉండగలవు అలా అలా ఆ గుంపులో ఉండాలంటే నీలో నీతి ఉండాల చూడండి ఒకటో ఏమో రాసిన పత్రిక మూడు అధ్యాయం ఎనిమిది వచ్చినం లేముందంటే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయివాడు అపవాది సంబంధి ఎవరు అగ్నిగంధకంలో పడవేయబడుతున్నారు అపవాది కదా కాబట్టి వాడు మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము ఎవడైతే చేస్తాడో వాడు ప్రభు సంబంధి కాదు అపవాది సంబంధి వారు కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయను కాబట్టి వాడు చిక్కుకొని పాపంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన పరిశుద్ధత ఇచ్చిండు కాబట్టి ఆయన ఈ లోకంలోకి జన్మించుండు కాబట్టి ఇది కాబట్టి ఒకటో మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏముందంటే దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు ఆయన చెప్పిన మాటలు బీజం అంటే ఆయన వాక్యము విత్తనము ఎవరి హృదయాల్లో నాటుకుంటదో ఎవరైతే ఆ వాక్యానుసారంగా ఉంటారో వాళ్ళు పాపమే చేయరు ఎలాంటి మోసపురిచే ఆత్మలకు చిక్కరు చివరి వరకు అంతము వరకు ఆయన ఎదుట నిలబడే వరకు వీళ్ళు కాపాడుకుంటారు కాబట్టి చూడండి దేవుని మూల బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు ఈరోజు అంటే నీళ్ళ దేవుని వాక్యం లేదు నీలో పరిశుద్ధత లేదంటే నీలో దేవుని వాక్యం లేదు కాబట్టే నువ్వు పాపం చేస్తున్నావు ఆయన బిడ్డలు ఆయన కుమారులు కుమార్తెలైతే ఆయన మాటలు వాళ్ళ హృదయంలో ఉండి వాటి ప్రకారంగా జీవించి నడుచుకొని లోబడి జీవించే వాళ్ళందరూ చూడండి పాపము చేయనే చేయరు ఎందుకంటే వీళ్ళ మీద పరిశుద్ధాత్మని అభిషేకం ఉంది ఆ అభిషేకం ఉంటే ఏం చేస్తుంది నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది నువ్వు ఎట్లా పాపం చేస్తావు ఇప్పుడు సర్వసత్యంలోకి నిన్ను ప్రభు నడిపిస్తుంటే ఆ పాపాన్ని చూసి నువ్వు అసహించుకుంటావు అయ్యా వీళ్ళని చూసి నువ్వు తొలగిపోయి పక్కకు వస్తావు ఆ అభిషేకం లేకపోతేనే నువ్వు పాపం చేస్తావు ఆయన మాట నీలో లేకపోతేనే ఆదాం అవ్వ పాపం చేసిండ్రు ఆయన మాట ఆయన వాళ్ళలో ఉంటే పాపం చెయ్యరు కాబట్టి చూడండి ప్రభు ఏం చెబుతుండో ఆయన బీజం నీలో ఉండాలా ఆయన వాక్యం నీలో ఉంటేనే నువ్వు నువ్వు ఏమైపోతావు కాపాడుకుంటావు ఆయన మాటలు నీలో ఉంటే నువ్వు జాగ్రత్త పడతావు ఆయన అభిషేకం నీ మీద ఉంటే నువ్వు సర్వ సత్యంలోకే నడుస్తావు కాబట్టి వంచకులు మోసగాలు ఈ యొక్క వెలుగుదూతలు ఎన్ని వచ్చినా నువ్వు వాటికి లొంగవు వాటికి చిక్కవు వాటి సామ్రాజ్యాన్ని నువ్వు ఏం చేస్తావు నీ పాదాలతో తొక్కిపాడేస్తావు కాబట్టి చూడండి ఒకటో యువను రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన ఉంటుంది దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడను కాబట్టి అన్న చెప్తుండూ మనకి ప్రకటన గ్రంథంలో లక్ష మంది గుంపులోను ఉండాలంటే చూడండి పాపము చేసే వాళ్ళు ఈ బోధన ఆశ్రయించి ఈ లీటి మీద ఈ వంచకుల చేతులో చిక్కవాలని వాళ్ళందరూ అపవాది పిల్లలు వీళ్ళంతా అగ్నిగంధకంలో పడవే దేవుని బట్టి దేవుని పిల్లలు ఎవరో ఆయన బీజము వాళ్ళ హృదయాల్లో వాక్యం వాళ్ళ ప్రకారం ఉంటే వీళ్ళు పాపము చెయ్యరు వీళ్ళు పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకున్న వాళ్ళు ఆయన నీతిని జరిగించే వాళ్ళు కాబట్టి వీళ్ళు లక్ష నలభై నాలుగు మంది గుంపులో ఉంటారు ఈ దినము నువ్వు నేను మనము ఏ గుంపులో ఉన్నాము నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి నువ్వు పరీక్షించుకోవాలా పరీక్షించుకోవాలా ఒకవేళ నువ్వు అపవాది పిల్లలాగా పిల్లడిలాగా నువ్వు ఉన్నావు వాటి నుంచి నువ్వు తొలగిపోయి వచ్చి జీవం దేవుణ్ణి వెంబడించి ఆయన ప్రాధేపడి క్షమాపణ పొంది ఆయన అభిషేకం పొందుకొని ఆయన నీతిని నివసిస్తే నువ్వు కూడా ఆ గుంపులో ముద్రించబడతావు ఆ గుంపులో ఉండకుండా నువ్వు ముద్రించబడడం అసాధ్యము చూడండి కాబట్టి దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటబడును నీతిని జరిగించు ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు ఎవరైతే ప్రేమ లేకుండా ఉంటారో ఎవరైతే ఆయన నీతిని జరిగించరో వీళ్ళు దేవుని సంబంధులు కారు కాబట్టి వీళ్ళు లక్ష మంది గుంపులో ఉండరు చూడండి శరీరకారంగా ఉండి ఈ యొక్క అపవాది పిల్లలు సంతానమే కదా సర్ప సంతానం అంటాడు ఆప్తిసమిచ్చి యోహను కాబట్టి ఆ సంతానంలో నువ్వు ఉంటే దేవుని సంబంధి కాదు కాబట్టి ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేసుకోడు ఆయన నిన్ను ముద్రించుకోడు ఎందుకంటే అది పరిశుద్ధమైన గుంపు మన తండ్రి పరిశుద్ధుడు ఆ గుంపులో నువ్వు ఉండాలంటే చూడు ఈ దినం నువ్వు అభిషేకం పొందుకోవాలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని నువ్వు వెలుగుగా మారాలా చీకటి నుంచి కాబట్టి చూడండి మనము ఆ రీతిగా జీవించాలా మన ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి మన పిలుపును కాపాడుకోవాలా కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే నువ్వు సమస్తమును ఎరగలవు లేదంటే నువ్వు ఏమీ ఎరగలేవు నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏం తెలుస్తుంది ఒకప్పుడు వెలిగింపబడిన ఏంది ఒకప్పుడు అభిషేకం పొందిన ఇప్పుడు ఏమైపోయిండ్రో ఆత్మ లేదు వాళ్ళను జీవం లేదు నువ్వేమో వాళ్ళ మీద లక్ష్యం ఉంచి వాళ్ళని వెంబడిస్తే అవే చచ్చిపోయిన శరీరమైన జీవులు నీకేం జీవం ఇస్తాయి జీవం గల్ల దేవుని విడిచిపెట్టి ఆత్మలో చనిపోయిన శవాల దగ్గరికి జీవంగా వాటి దగ్గరికి నువ్వు వెళితే నీకు ఎక్కడ జీవం వస్తుంది ఈయనని తప్పనే నీకు జీవం ఎక్కడ రాదు కదా నువ్వు ఏ ప్రాంతానికి పోయి ఎక్కడా చూడండి చీకటిగా మేము ఉన్న దానికి జీవం ఇచ్చింది ఈయననే కదా మన ప్రభుయే కదా వెలుగు కమ్మని చెప్తే అయిందా లేదా ఆ సముద్రానికి ఆజ్ఞ ఇచ్చిండు అది ఫలించమని అది ఫలించిందా లేదా ప్రతిదీ ఆయన ఆజ్ఞ ఇచ్చిండు అన్ని ఫలించినాయి ఒక ఆయన పోలికలో స్వరూపంలో ఉన్న మనుషులే తప్పిపోతున్న గొర్రెల్లాగా అయిపోయినారు చూడండి అపవాది మాత్రం బలంగా పనిచేస్తుండ్రు మొత్తాన్ని మోసపరుస్తుండ్రు ఆయన పిల్లలు మాత్రం ఎట్లా ఉన్నారు దేవుని పిల్లలు నిద్రమత్తులు చాలా మంది మోసపోయినారు ఆయన మాటలు హృదయంలో లేకపోతే ఈ జీవమైన వాక్యం లేకపోతే మోసపోక ఏం చేస్తారు ఈ మాటలోనే జీవం ఉంది ఈ జీవం నీలో ఉండాలంటే ఈ వాక్యం నీలో ఉండాలా నీ హృదయంలో ఉండాలా ఇదేదో కఠినంగా ఉంది వాళ్ళ హింపైన మాటలు చెప్పిన వాళ్ళు మంచి ఆత్మలు ఇట్లా ఉందని ఇది మంచి కాదు ప్రతి ఆత్మను నువ్వు పరీక్షించాలా పరీక్షించి నువ్వు ముందుకు పోవాలా అప్పుడే నువ్వు లక్ష మంది గుంపులో ఉంటావు ఆయన నీతిని జరిగించి ఆయన అభిషేకం పొందుకొని చూడండి వాళ్ళే దేవుని సంబంధులు దేవుని సంబంధమైన వాళ్ళే ముద్రించబడతారు అపవాది పిల్లలందరూ అగ్నిగంధకంలో పడవేయబడతారు కాబట్టి నువ్వు అపవాది పిల్లవాడిలాగా ఉన్నావా పిల్లదానిలాగా ఉన్నావా నేను ఎట్లా ఉన్నాను నువ్వు ఎట్లా ఉన్నావు మనం ఎట్లా ఉన్నామో మన హృదయాలను మన అంతరంగమును మనం ఒకసారి ఆలోచన చేసుకొని మనం పరీక్షించుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నీ స్థితిని నువ్వు చూసుకొని జాగ్రత్త ఆయన ఉపద్రవం ఆయన ఉగ్రత వచ్చి పడితే అప్పుడు చాలా బహు కఠినంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటది నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి కాబట్టి నీ ఆత్మయ స్థితిని ఒకసారి పరిశీలించుకొని ప్రభులకు ఎట్లయితే కళ్ళకి తేటగా కనపడిందో నీ కళ్ళకు కూడా అట్లా తేటగా కనపడాల కాబట్టి ఆయన స్వస్థతను నువ్వు అడిగి ప్రాధేపడి నువ్వు పవిత్రగా నువ్వు జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా పరిశుద్ధ ఆత్మని అభిషేకం నువ్వు పొందుకోవాలా పరిశుద్ధడా ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ అవును ప్రభా అనేక వంచకులు బయలుదేరి ఉన్నారు ప్రభ ఏర్పరిచిన వాళ్ళందరినీ మోసపరుస్తున్నారు వెలుగు ధరించుకుని దూతల్లాగా వచ్చినారు ప్రభా చీకటి ప్రభ గురలాగా వచ్చింది తోడేళ్ళు ప్రభా నాయన ఏసుక్రత నామని ప్రార్థిస్తున్నారు ప్రకటిస్తున్నారు కానీ భిన్నమైన బోధన తీసుకొచ్చి నాయన నీ సత్యాన్ని నాయన మరుగు చేసి పడేసిండ్రు అలాంటి కాలంలో అలాంటి గడియలు నీకు దగ్గరగా ఉన్న కాలంలో ఉన్నాం ప్రభా భయంకరమైన ఆ ఏడు తెగుళ్ళు రాబోతున్నాయి ప్రభా ఈ లోకం మీదకి కొన్ని ఆల్రెడీ వచ్చినాయి ఇంకా ముందు ముందు రోజులు బహు కఠినంగా ఉంటుంది ప్రభా ఇంకా భయంకరమైన సంఘటనలు నాయన ఈ సృష్టిలో చూడాల్సి వస్తుంది ప్రభా వింతకరమైన సంఘటనలు భయంకరమైనవి జరుగుతాయి ప్రభా అవి చూసినప్పుడు ఎంతో భయం వేస్తుంది నీలో లేనివాడికి నువ్వు వాళ్ళలో ఉన్నవాడు భయపడాడు ప్రభా కాబట్టి మేము ప్రతి లేఖనాలను పరీక్షించాలా పరీక్షించుకోవాలా నీ వాక్యం మా హృదయంలో సమృద్ధిగా పెట్టుకుని మా విశ్వాసాన్ని దృఢంగా నాయన ఒకటికి వంద రెట్లు అభివృద్ధి పరచుకోవాలా ఒకటికి పది రెట్లు నాయన మా పరిశుద్ధతను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలా ఎక్కడ ప్రభా మేము నిర్లక్ష్యంగా జీవించొద్దు ఎక్కడ మేము మోసపోక ఎందుకంటే ప్రభా ఈ గడియలు అలాంటి గడియల ప్రభా అలాంటి స్థితికి మేము వచ్చినాం ప్రభా నీ రాకడా ముందు భయంకరంగా ఉంటుందని నువ్వు చెప్పినావు ప్రభా కాబట్టి ప్రభా ఈ దినం అన్నీ జరుగుతున్నాయి ప్రభా కాబట్టి ప్రభా నాయన మా తండ్రి నీకు వందనాలు చెప్తున్నాను ప్రభా మేము నీ సంతానము ప్రభా నాయన నీ రక్తంలో నీ యొక్క కడగబడి విమోచన పాపములకు క్షమించిన తండ్రి జీవం ఇచ్చిన దేవుడో ప్రభా కాబట్టి నాయన నీ మీదనే లక్ష్యం ఏ బోధకుల మీద లక్ష్యం కాదు ఎవరిని ఆశ్రయించొద్దు ఎవరి మీద ఆధారపడొద్దు ప్రతిదీ ప్రభా నాయన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే నీ వైపే చూడాల నీ వైపు చూస్తేనే నాయన ఈ యొక్క ఈ కాలంలో ఈ ఉగ్రత దినాల్లో మేము స్థిరంగా విశ్వాసంలో బలంగా ఉండగలము నీ వైపు చూడకపోతే పడిపోతారు ప్రభా కాబట్టి నీ వైపే గురి చూసుకొని నిన్నే ఆశ్రయం చేసుకొని నాయన నీ మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగించుకోవాలా మీ యొక్క అభిషేకం పరిశుద్ధాత్మని అభిషేకం ఉంటేనే సమస్తం ఎరుగుతారని వా్యాంశాల ఇస్తుంది కాబట్టి అది నీ మాటలే ఆ మాటలు మా హృదయంలో ఉండాలా మాకు అభిషేకం మీరు దయచేయమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక్కొక్కరిగా ప్రార్థన చేయండి పరుషుద తండ్రి మీ స్థితిలో స్తోత్రాలైనా మహోన్నతులకు దేవ సర్వోన్నతులకు తండ్రి మీకు బంధనాలైనా మరోసారి మా జీవితాలు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి మీకు ఇంత బంధనాలు ప్రభావం మిమ్మల్ని స్థితించలాగన కన్నా పరచలాగినా మీ యొక్క అవకాశాన్ని మీరు మాకు మీకు ఇంత బంధనాలు ప్రభావ ఎవరు మోసపరచుకుండా మిమ్మల్ని చూసుకోండి మీరు ముందుగానే హెచ్చరించారు కాబట్టి ప్రభావ అధిన ప్రభావం మీరు మోసపోయిన ప్రభావ అంటే దానికి తని వేరే పరిణామం వేరే అవకాశం లేదన్న విషయాన్ని మీరు మా అతను కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకోవాలన్నా ప్రతి చోట ప్రభావం ఉద్యోగ స్థానంలో కుటుంబ పరంగా కానీ సాంఘిక పరంగా కానీ మేము ఎక్కడన్నా కానీ ప్రతి దశలో మేము మోసపోకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా మీ యొక్క ఆత్మీయ నడపం మాకు దయచేటి మా హృదయంలో మీ రెండు ప్రభు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ఆయన అనేక మంది అంత్యక్రితులు ముందుగానే మీ మధ్యలో నుండి బయలుదేరేయడానికి మీరు మాకు హెచ్చరించినారు ప్రభా దేవుని బిడ్డలే అంత్యక్రిస్తులుగా తయారవుతున్నారు ప్రభావ భయంకరమైన తినది ఊహించినా కీతన మరి బాధకరంగా ఉంది ప్రభా నీకు వ్యతిరేకమైన ప్రభావ నా హితుడే నన్ను తన్నేను అనేసి దావిరాజు అంటున్నాడు ప్రభావ అందు తన సొంత కొన్నడే అతన్ని చంపడానికి ప్రయాలు చేసేది చూస్తున్నాను నాయన ఇదైనా మా ఉంది ప్రభావ మీ సొంత బిడ్డలైతే మరి మీకు వ్యతిరేకంగా అవుతున్నాడు నేను వాక్యం కలిగిస్తున్నా అంకరించమని ప్రార్థిస్తామని క్షమించమనిార్థిస్తున్నాం అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండి మీరు గొప్ప దేవుడు ఎంతో అవకాశం ఇచ్చే గొప్ప తండ్రి నేను ఎంతో శాంతము దీర్ఘ శాంతము ఓపిక కలిగి ప్రభా అనేతాను సహిస్తూ భరిస్తున్నందుకు మీకు ఎంతో బంధనాలు అప్పించుకున్నట్టు కానీ పరిశుధాత్మాన్ని మా అనుకరించినందుకు మీకు ఎంతో బంధనాలు ఇస్తాగా ప్రవక్తలను మాకు అనుకరించినందుకు మీకు ఎంతో బంధనాలు ప్రభావ అనేకమైన ప్రవచనాలు అనిపించినందుకు మీకు ఎంతో బంధనాలు ప్రభావం లేకపోయింటే మేము ప్రవచన వరం అనుగ్రీ వాటిని గ్రహించే పెట్టాలి కదా వాళ్ళందరినీ తయారు చేయండి ముఖ్యంగా ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాన్ని కార్యం మేము ప్రార్థిస్తుండగా వారి జీవితంలో నూతనకరం జరిగించండి స్వస్థత దయచేయండి రక్షణ భూమి లేని వారికి రక్షణ దయచేయండి ఆయన బలహీనతలు ఉన్న వారికి బలం రోషం కలిగి తను జీవించి తయారు చేయండి వాక్యం ఆశ ప్రార్థన పట్ల తిరిగి తీవ్రత కలిగిన అటువంటి ఆత్మను పుట్టించి మనం ప్రార్థిస్తున్నాం అయినా మా ఉద్యోగస్థాల్లో మాకు విజయం దయచేయండి ప్రతి స్కిల్స్ దాన్ని మాకు అనుగ్రించండి మేము మా హస్తాలతో స్కిల్స్ పొందుకున్నగాక ఏ స్వీకరిస్తున్నాం మా బ్రెయిన్స్తో మేము మేము మాట్లాడుతున్నాం ప్రభావా ప్రతిదీ వివేచించదా ప్రతిదీ నేర్చుకున్న కాక ఏ స్వీకరిస్తున్నాం అమ్మం చదివిన అనుసనైన సంఘ అర్థమై వాటిని జీర్ణించుకున్నారు ఏసు క్రీస్తునామం ప్రభావ మీరు మహిమండి తండ్రి మీ కొడుకు తినే మేము ఈ లోకంలో రాజ్య మేరాలని జ్ఞాపం తండ్రి మేము రాజ్యం వెళ్తేనే మీరు రాజ్యం వెళ్తారన్న వాక్యం మీరు కాబట్టి మేము ఎక్కడపైన విజయం పొందాలని మిమ్మల్ని వినపరచాలా అటువంటి సేవ చేతులు మనందరినీ వైరస్ నుంచి వ్యాక్సిన్ మీద మీ నాతో పరచుకోమని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి అబ్రహామిసా యాభగా గొప్ప దేవా కృపమయడానికి వందాలిసయ్యా ఈ దుర్మంతం మీ సాయం చక్రంలో నడిపించినా మీకు నూతనమైన కృపల్ మా కష్టరించడానికి తనకు వందలేసయ్య మీకు మధ్య కాల సమయంలో ప్రభావ మీ వాసం మాట్లాడిన ప్రభావ గొప్ప దైవానికి వందాలిసా మేము ఉంటుంది కాలంలో ఉంటున్న ప్రభావ మోసపరమైన బోధనలు మనుషులంతా కొట్టుకొని పోతున్న ఒక ప్రభావ ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా జాగ్రత్త ముందుకు వెళ్ళిపోవాలని మీరు మాతో మాట్లాడినారు ప్రభావానికి వందాలిసాయ్యా ఎక్కడికి పోయినా కానీ ప్రభావ ప్రతి దశలో ఎక్కడ ఆయన ప్రతి దశలో ప్రభావ నేను మహిమపరిచలాగా నీ కనపరిచి బిడ్డలు మేము ఉండాలి ప్రభావాలో ఇంకేమైనా బలహీతలు ఉంటే వాటి నుంచి మేము విడుదల పొందాలి ఈ రోజు ప్రభావ వాటిని సంపూర్ణ విడుదల దచ్చేయండి ప్రభావా దశలో ప్రభావ మీకు విదేత కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం ప్రభావాకు వర్ణాలి సయ మేము ఉంటుంది బహుశమల కాలం చివరి కాలం ప్రభావ మీరు అక్కడ దినాల్లో మేము ఉంటున్నాం కాబట్టి ప్రభా ప్రతి దశలో మేము మా దీవాలను పరిశీలించుకుని మీకు జీవించి లాగానే సాయపడింది గొప్ప దైవానికి అరీతిగా ప్రభావ ఎంతో మంది ప్రభావాల తండ అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధుకులు బయలుదేతని ప్రభావ రెండు వేల సంవత్సరాల హెచ్చినారు అపుషుల కాలంలో కూడా ఉండే ప్రభావిక బోధ ఈ రోజు మరి విద్యుల నుంచి ప్రభావ పనిచేస్తుంది ప్రభావి ఇక్కడ కమ్ముకుంటుంది లోకమంతనైనా అలాంటి కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ మేము వెలుగు సంబంధం లాగా ప్రభావ మీ వెలుగు వెద్య వారి లాగానే ఉండాల ప్రభావా అనేక చోట్ల అనేక ప్రాంతాలు అనేక జీవితాల్లో వెలుగుని తీసుకొని రావాల ప్రభావా అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపటించడం ఆదిష్టమైన ప్రతి దశలో మీ అందరి విన్యంతో భయంతో ప్రతి తొలి ప్రభావ అందుకొని మేము జీవించాలా ఇక్కడికి రోషం కలిగి పౌరుషం కలిగి పశుతంగా జీవించే బిడ్డగా తయారు చేయండి ఒక్క దేవానికి వందలు ఇస్తాయ మీరు అక్కడ తొలగింది సిద్ధపడాలని మీరు సిద్ధపరచాలా ఎంతమంది ప్రభావం గొప్ప జనం అక్కడ సిక్కుపడ్డారు ఈ సమస్యల్లో ప్రభావ అధికమైన బోధలో చెక్కబడ్డారు ఆ బోధ నుంచి వాళ్ళందరినీ బడిగి తీసుకొని రావాలా నాకేవాసు ప్రభావ అనేదిగా మమ్మల్ని నటించుకొని ప్రార్థించాలి నేరీగా వాక్యను ప్రకటించాల ప్రభావా ప్రభావం మీరు మాకు అక్కడ జ్ఞానం అనుగరించే ఉపజనం ఉపశమనం నేరుగుకమ కల్పించాలి ఈ సమలకాలంలో ప్రభుత్వ బహు విజృంభిస్తుండగా ప్రభావ అనేకలు ప్రవర్తన బలహీనమైపోతుండగా ప్రభావ ఆయన ఈసుకాలందరితో ప్రభావ మీకు ఎందుకు మీరు నడిపించాలి మీ విశ్వాసంలోకి మీ వాక్యములు కొన్ని నడిపించాలా అలాంటి వారాన్ని మీరు మాకు అనుగ్రహించండి కొన్ని వందని సహాయా వాటిందరో ప్రభాన్ని మమ్మల్ని మాట్లాడడం మమ్మల్ని ఎంతకైనా బలప్రస్తున్న ప్రతి దశలో మీ వద్దీలాల ప్రభావా సమస్త ప్రవర్తనలో మేము పశుద్ధంగా జీవించాల ప్రభావ ఎక్కడ తట్టుకునే కానీ వాటి మీరు సరి చేస్తూ మీరు ముందుకుపోవాలన్నా సహాయపడండి మీరే మాకు సాహకులు సమస్య మీరించి అనుగరించబడుతుంది నీకు వన్నాలి సయ ఒక దేవా వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి ఒక అవకాశం బిడ్డలు అనుగ్రహించండి వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేకనా ప్రతి బిడ్డలను మరొక అవకాశాలు ప్రతి బిడ్డ కనుగరించండి అనాది కూడా ప్రభావ ఎంతకైనా ప్రభావ మీరు ప్రవక్తలు ఎత్తిరించలే కానీ ప్రవా నిర్లక్ష్యంగా జీవించాలనే కాబట్టి ప్రభావ ఆ రీతిలో జీవించుకుండా ప్రభావ మీకట్టుిరుగులాగన మీ తట్టు తిరుగులాగన వాళ్ళందరూ మీరు ఆకచించుకోండి మరి అవకాశాన్ని గురించి అయినా మీ కొరకు జీవించ పిల్లగా తయారు చేయండి ప్రవా ఒక్క దేవానికి వారాలైతే రాబోయే దినాలు ఇంకెంతో భయంకరంగా ఉండబోతున్నాయి ప్రవా కానీ ఈ ఎవరు కూడా కదింపబడుకున్న ప్రభావాన్ని ఏ స్థితిలో మేము మేము పిలుబడవాను ప్రభావానికి తగినట్లు జీవించాలి చివరి వరకు మీ కొరకు జీవించాల ప్రవా అలాంటి అభిషేకం నడిపించండి ప్రతి దినం ప్రభావ మీకు నూతనమైన అభిషేకం మేము పొందుకోవాలి ప్రవా శక్తి మీకు అభిషేకం లేకుంటే ప్రవా మాకు ఏదేసిన రాదు ప్రభావా విశయన తల్లి విధంగా లేకుంటే మోసపోయే అవకాశం ఉంటుంది ప్రభావా లోకం అంతా మోసం తెలియదు ఎక్కడ మీ మోసపోకుండా మీరు మాకు సాయంతి నడించండి ప్రదర్శి అందరూ మీ ఆశ్రదించండి ప్రభావ నూతనంగా అభిషేకించి మీకు ఒక పెట్టుకోండి దీని దగ్గర మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మీరు మీరు మీరు మీరు బలపచ్చండి నూతన అభిషేకండి ప్రభావా ఇంకా ప్రతి చోట మీకు శాశన పెట్టుకోండి మీ ఇది ధైర్యంగా ప్రకటించాలన్న ప్రతి చోట మీకు శాసన పెట్టుకోండి నిశేక్షణ అద్భుతంగా ఆశ్రయాలు జరిగించి అనేకలు విధంగా నటించాలను కాబట్టి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేయండి అదే వాటి ఆర్థికంగా మెరుగుపరించి ప్రతి విషయంలో మీరే సాయకులు నటించుకున్న సాధిష్టమైన తెలిసి నటించ మంచి ఆరోగ్యం దిచించిందన్న ఒక ప్రభావ మంచి ఆరోగ్యం దండి మీ పర్వాలకు జ్ఞాన చేతి ఇంపండి ప్రభావా కుటుంబంలో శాంతి సంబంధం దండి ఒక ప్రభావించగ్ని కంచుతల కాదాలు గ్రహించండి ఉన్నత సిద్ధ మీరు మేర ప్రభావాత అంశకెక్కి మీరు గొప్ప శాస్త్రం పెట్టుకోండి మంచి ఆరోగ్యం దించిన మంచి ఆరోగ్యం దీంట్డి పర్లకు జ్ఞానాన్ని గురించి మీరు నటించిన అన్న బంధువులు అందరి ప్రభావ సత్యంలోకి మీరే సాయపడంతో సాధిష్టమైన మీరు అక్కడ బహుతురి ఉంది ప్రావా ఆయన ఐదు ప్రభావా బోధలో ఉన్న అందరినీ ప్రభావ మేము ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రభావా చివరి వరకు ప్రభావం మీకు మేము ప్రభావ నా కన్నా ఇస్తున్నం వాళ్ళు వాళ్ళు మీదు నిలబెట్టాల ప్రభావా పంటను తీసుకొని రావాలని మణిక పుట్టున ప్రభావ నైనా ఇస్తుంది దేవజీతలు అందరినీ నటించి మీరు నాకు సిద్ధపచ్చుకోమని తొలలో ఆయన ఏసుక్రి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం అండి ఆమెన్ మెసేజ్ ప్రార్థించండి మాపట్లో ఒక తొంభి పరిస్థితిలో ఉందివా ఈ మధ్యాహ్న సమయం ముందు మేమందరం కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు వేసా ప్రభానాయణ రక్షక ఆ మేమైతే అల్పులము అభాగ్యులము అయినప్పటికీ మీరు మమ్మల్ని మీ కృపలో చేర్చుకొని ప్రభ ఆ మా దయను జాలిని కురిపిస్తున్నారు వేసా అందుని వందనములు స్తోత్రములు వేసా ప్రభానాయణ రక్షక మా ప్రార్థనా మనవులను అలకిస్తున్నందుకు కూడా వందనాలు వేసా ప్రభా లంగ్స్ ఎఫెక్ట్ అయిన చిన్నబాబు సెవెంటీ పర్సెంట్ వరకు హీల్ లంగ్స్ హీల్ అయ్యాయి అని విన్నామేసాయి బట్టి వందనాలు స్తోత్రాలు వేసాయి ఎందరెందరైతే ప్రభ కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వాళ్ళందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్రవదించండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ఆ అనారోగ్యుల అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రే చేస్తున్నాం విసే వారికి మనిషి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సార్ నిరుద్యోగుల కోసము అనాథల కోసం నిరాశ్రయల కోసం విధవరాళ్ల కోసం ప్రే చేస్తున్నాం మిసే ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ అలాగే ప్రభా అనాథల కోసము అలాగే విధవరాళ్ల కోసం ప్రే చేస్తున్నాం మిసే వారికి వారి నీడ్స్ అన్నిటినీ మీరే ఫుల్ఫిల్ చేయండి సార్ ప్రభా మేము క్రీస్తులు అనుసరించి జీవిస్తూ మీరు ఎండవరు సిద్ధపడి ముందు కొనసాగలాభావను అనుగ్రహిస్తారని ఈ కొద్ది పంపు క్రీస్తు చేస్తామం పెట్ట పాపం అభినయంగా వీడు కొంచెం దేవా ఆమెన్ శ్రవణ్ బ్రదర్ ప్రార్థించండి మన ప్రవణ ఏసీ క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు కాక ఆమెన్ హరిగా